shiva మమ మిమాం ప్రసూప్తా సీవయతి అఖిల శక్తిధరస్వదానా అన్యా హస్తచరణశ్రవణత్గాదీన్ ప్రాణాన్నమో భగవేషాయతుభ్యం ఓ దనందరణ మనసా స్మరామి దనందరణ శిరసా నమామి మనోబుద్ధ్యహంకారచి నాహం నోత్రం నిహ్వా నఘ్రాణనేత్ర నవ్యోమ శివోహం శివోహం నవాయుడ శంకరులు ఏదో శాస్త్రంలో చెప్పింది నేను మనసు కాను నేను బుద్ధి కాను అది కాదు ఇక్కడ జస్ట్ కేవలం పరోక్ష వాక్యం కాది ఇది అపరోక్షమైనటువంటి అనుభవ సిద్ధమైన వాక్యం ఇది ఇది ఆచార్యస్వామి మనకు అందిస్తున్నప్పుడు ఇక్కడ ఆయన ఏ అనుభూతిని అయితే ఏ అపరోక్ష స్థితిని అయితే పొందుతూ ఉన్నారో ఆ స్థితిని మనకిక్కడ వ్యక్తం చేస్తున్నారు బట్ ఒక డౌట్ రావచ్చు స్వామి ఇదంతా సన్యాసులకైతే బాగుంటుందేమో గృహస్థులకి మాకు ఎక్కడ కుదురుతుంది అని సి ఆత్మా ఈజ్ ఆత్మా ఫర్ ఏ సన్యాసి యాజ్ వెల్ యాజ్ ఫర్ గృహస్థ గృహస్థుకి ఆత్మ లేదు అనాత్మ సన్యాసికే ఆత్మ దేర్ ఇస్ నో సచ్ డిస్కషన్ కదా ఆత్మస్వరూపం అని అంటే అది అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నది దాన్ని సన్యాసి పొందాలి గృహస్థైనా పొందాలి బ్రహ్మచారి అయినా పొందాలి వానప్రస్థైనా పొందాలి అది పొందిన స్థితిలో బ్రహ్మచారి లేడు గృహస్థు లేడు వానప్రస్థులేడు సన్యాసి లేడు అంతా ఒకటే అందుకనే న్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర బ్రహ్మచారి నగృీవనస్థ చిదానందరూపశివోహం శివోహం అంటారు వేరే శివఃకేవలే శివః కేవలోహం అని తదేకోవశిఠ శివః కేవలోహం అంటారు కాబట్టి ఇక్కడ ఆచార్యులు వారు మనకు అందిస్తున్నప్పుడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు కూడా నేను కాను ఈ నాలుగింటిని ఒక శబ్దంతో పిలుస్తారు ఏంటనంటే కరణము అంటారు కరణము అంటే అంతఃకరణము అంటారు కరణము అంటే ఏంటి కరణం క్రియతే అనయా ఇది కదా క్రియతే అనేన ఇది కరణం అంటే సాధనం ఇదొక పరికరం ఇన్స్ట్రుమెంట్ కరణం ఇత్యుక్తే సాధనం పరికరం ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మౌత్ ఏదైతే ఉందో ఈ మైక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అది మీ దగ్గర క్యారీ చేయడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ నేను మాట్లాడే మాటని మీ దగ్గరికి మోసుకురావడానికి తీసుకురావడానికి మీకు అందవేయడానికి మీకు అందించడానికి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ వెనకాల వ్యక్తికి వినపడడానికి దిస్ ఈజ్ సాధనం పరికరం దట్ మీన్స్ ఇక్కడ బాగా చూడండి ఇఫ్ ఐ సీ దట్ ఇట్ ఈస్ యాజ్ ఎ పరికరం దాన్ని అక్కడ ఇంకొక జ్ఞానం ఒకటి ఉంది ఒక సత్యం ఒకటి ఉంది ఏంటంటే ఐ ఆం డిఫరెంట్ ఆఫ్ దిస్ పరికరం నేను ఈ పరికరం కంటే వేరు కాబట్టే పరికరం అని గుర్తిస్తున్నాను ఇఫ్ ఐ ఆమ్ దిస్ మైక్ దెన్ ఐ ఇంక ఇది పరికరం కాదు ఐ ఆమ్ మైక్ అంతే మీరెవరు స్వామి అని అంటే ఐ ఆమ్ మైక్ అంటాను సో ఇది నాకంటే వేరు కాబట్టి ఇది నాకు ఉపయోగపడే ఒక పరికరం కాబట్టి దాన్ని నాకంటే వేరుగా నేను గుర్తించి దానికంటే నేను వేరు భావనతో దాన్ని ఉపయోగించుకుంటున్నాను అలాగనే అంతఃకరణం అన్నారు కదా మనసు ఒక పరికరం బుద్ధి ఒక పరికరం చిత్తం ఒక పరికరం అహంవృత్తి ఒక పరికరం ఇవన్నీ పరికరాలు కదా అహంకారం అనేది మరి దాన్ని మనం అలా వాడుకుంటున్నామా లేకపోతే మనం అదైపోయి వాడేసుకుంటు వాడబడుతున్నామా చెప్పండి నేను మైక్ అంటే వేరు అండ్ ఐఎమ్ హ్యాండిలింగ్ దిస్ మైక్ ఫర్ మై పర్పస్ నేను ఏది మాట్లాడినా దిస్ ఈజ్ గోయింగ్ టు క్యారీ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ హియర్ దిస్ ఈజ్ గోయింగ్ టు క్యారీ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ దట్స్ ఇట్ అది ఇది పరికరం అలాగనే నా మనసు కూడా నాకొక పరికరం కానీ దీన్ని చూసినట్టుగానే నా మనస్సుని చూడగలుగుతున్నానా ఇండిఫరెంట్గా ఇంపార్షియల్గా నాకంటే అన్యంగా నేను చూడగలుగుతున్నానా ఒకవేళ మీకంటే మీ మనస్సుని మీరు వేరుగా చూడగలిగితే ఇంకా అంతకంటే గొప్ప స్థితి ఏమీ లేదు ఎందుకని మనస్సులో కదిలే వృత్తులన్నిటినీ కూడా మీరు ఎలా ఉంటారు సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ ఒక ఇష్టము వచ్చింది ఒక ఇష్ట వృత్తి వచ్చింది దాన్ని చూస్తున్నాను ఒక అయిష్టమైన వృత్తి వచ్చింది దాన్ని చూస్తున్నాను అర్థమైందా ఇష్టము అయిష్టము రెండు కూడా వృత్తులే వస్తున్నాయి జరిగిపోతూ ఉంది చూస్తూ ఉన్నాను కానీ ఆ ఇష్టవృత్తి నన్ను ప్రేరణ చెయ్యదు అయిష్ట వృత్తి నన్ను నివారణ చేయదు ఇష్టము ప్రేరణ చెయ్యదు అయిష్టము నివారణ చేయదు ఎందుకని నాకు తెలిసి అది మనస్సు నాకంటే వేరు దాంట్లో కలిగే వృత్తులు వేరు దాంట్లో కలిగే అనుభవాలు వేరు సేమ్ జస్ట్ విట్నెసర్ మాత్రమే ఒక ద్రష్ట ఒక సాక్షి మాత్రమే కాబట్టి ఇక్కడ శంకర్లు ఆ సాక్షి స్థితికి ఆ స్థితిని మనల్ని ఒకసారి చూడగలిగితే ఒకసారి మనం కూర్చొని మన లోపల కదిలే ఆలోచనని మనం కనుక దీర్ఘంగా ఆలోచించగలిగితే మీకే అర్థమైపోతుంది మీలో కలిగే ఏ వృత్తి అయినా యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ వృత్తి ఇప్పుడు సపోజ్ కొడుకు వచ్చాడనుకోండి కొడుకు అంటే కొడుకు అంటే ఎవరు తమిళ్ కొడుకులే తెలుగు కొడుకు తమిళ్ కొడుకు అంటే వేరే అర్థం ఏమిటి తమిళ్ కొడుకు అంటే ఏంటి స్టింగింగ్ స్టింగింగ్ తమిళ్లో కొడుకు అంటే స్టింగింగ్ తెలుగులో కొడుకు అంటే కొడుకు అబ్బాయి కుమారుడు సో కొడుకు అనగానే ఏమో తమిళ్లోకి వెళ్ళిపోయారంటే కష్టం సో ఈ తెలుగు కొడుకు ఇతనెవరు అబ్బాయి ఇప్పుడు అబ్బాయి గురించి ఆలోచన వచ్చింది యు సీ దాట్ ఆ అబ్బాయి అనే వృత్తి లోపల ఉంటుంది యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యు అప్రిషియేట్ దట్ యు ఎంజాయ్ దట్ koodru you appreciate that kodalu alludu manavralu manavudu even mee gurinchi meere oka vruti techukoni aalochistunnaru you appreciate it ante mee physical body ni mee yokka success ni mee yokka establishment's ni mee yokka prospects ni mee yokka achievements ni veetannitnu no, okka sari chudandi it is also different from you kaani అవన్నిటినీ నేను వేరుగా చూడగలిగినప్పుడు నాలో ఏ అలజడి లేదు ఏ చలనం లేదు వాటితో నేను మమేకమైపోయినప్పుడే ఈ అలజడి డిస్టబెన్స్ అంత అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతామధ్యస్య సత్యా్రితే మిథినీకృత్య అహం మమ ఇదమితి నైసర్గికోయం లోకవ్యవహార ప్రాబ్లం ఎక్కడానంటే దాంతో కలవనకుండా దాన్ని నేను దూరంగా నిలబడి నేను దానికంటే అన్యమై దాన్ని చూడగలిగితే ప్రాబ్లం ఏం లేదు ఈవెన్ దో దట్ హ్యాజ్ ఏ ప్రాబ్లం దట్ ఈజ్ నాట్ ప్రాబ్లం ఫర్ మీ దట్ హ్యాస్ ఏ ప్రాబ్లం దట్ ఈజ్ నాట్ ప్రాబ్లం ఫర్ మీ బికాస్ ఐఎమ్ సీయింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ నాకంటే వేరుగా నాకంటే అన్యంగా ఒక ప్రాబ్లం ఉందనుకోండి నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాను ఇఫ్ నాకే ప్రాబ్లం అయ్యింది అనుకోండి దీన్ని నేను కలదొక్కుంటాను గందరగోళం చేస్తూ ఉంటాను ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎవరికో నడువు నొప్పి పట్టేసింది అనుకోండి వాళ్ళ అబ్బాని కూర్చున్నారనుకోండి ఇప్పుడు నేను పక్క నుండి రండి మీకు నడువు నొప్పి వచ్చిందా అలా కూర్చోండి అని చెప్పి కొద్దిగా ఏదైనా తీసుకొచ్చి రాస్తుంటే వాడు గందరగోళం అయిపోతుంటాడు కానీ నేను మెల్లగా ఏం కంగారు పడకండి నాకేం పోయింది నొప్పి ఎవరిది వాడిది సో నేను పీస్ఫుల్గానే హ్యాండిల్ చేస్తాను ఇఫ్ అదే నడువు నొప్పి నాకు వచ్చింది అనుకోండి ఐ విల్ బీ ఫేసింగ్ ప్రాబ్లం సిమిలర్లీ లోపల మీరు చూస్తున్నప్పుడు ఇఫ్ యూ సీ ద ప్రాబ్లం మీకంటే వేరుగా మీరు చూడగలిగితే యు ఆర్ రిలాక్స్ ఇఫ్ యూ అట్రిబ్యూట్ ది ప్రాబ్లమ్ ఆన్ యూ దెన్ యు ఆర్ గాన్ దట్స్ ఇట్ సమస్య వేరేది వేరే దానిది సమస్య మీరు ప్రశాంతంగా డీల్ చేయగలరు సపోజ్ ఒక కొడుకుది సమస్య డీల్ ఇట్ లేకపోతే మీదే సమస్య దానికంటే మీరు అన్యంగా నిలబడి దాన్ని డీల్ చేయండి హ్యాపీగా డీల్ చేయగలరు బట్ ఇఫ్ యూ అట్రిబ్యూట్ ద సమస్య ఆన్ యూ ఆ సమస్యని మీ మీద పులువుకొని మీ మీదే పామేసుకుని దానికి నేనే కారణం అనుకుని నిలబడ్డారా దెన్ డిస్టర్బెన్స్ మొదలవుతుంది ఆ రిలాక్సేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది ఆ అంతఃకరణాన్ని నేను గుర్తించి నేను దానికంటే విలక్షణుణ్ణి అని ఎలా గుర్తిస్తాము అని అంటే మనం చూసాం నా మనహ నేను మనస్సుని కాను బట్ ఐ రిక్వైర్ మైండ్ ఎప్పుడు రెండవది ఉంటే నేను ప్రపంచానికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రపంచంలో నేను తొంగి చూడాలనుకున్నప్పుడు ఐ రిక్వైర్ మైండ్ ఇఫ్ ఐ వాంట్ వైఫ్ ఐ రిక్వైర్ మైండ్ ఇఫ్ ఐ వాంట్ హస్బెండ్ ఐ రిక్వైర్ మైండ్ ఇఫ్ ఐ వాంట్ సన్ ఐ రిక్వైర్ మైండ్ ఇఫ్ ఐ వాంట్ ఎనీథింగ్ అదర్ దాన్ మై సెల్ఫ్ ఐ రిక్వైర్ మైండ్ ఇఫ్ ఐ ఐఎమ్ రిలాక్స్డ్ ఇన్ మై సెల్ఫ్ ద నో మైండ్ ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ ఆల్సో ఐ డోంట్ మైండ్ కదా నేనికి దాని గురించి పెద్దగా ఆలోచన అక్కర్లేదు ఎందుకని నేను నేనుగా ఉన్నప్పుడు స్థితిలో అవస్థానం పొంది ఉన్నప్పుడు మనసు యొక్క అపేక్ష లేదు ఎప్పుడైతే స్వరూపచ్యుతి జరిగిందో గుర్తుపెట్టుకోండి స్వరూప స్థితి కాదు స్వరూపచ్యుతి చ్యుతి అంటే యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్ నా నుండి నేను వేరుపడ్డప్పుడు నేను దిగినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఒక వ్యక్తిత్వాన్ని ఒక ఎయింటిటీ ఒక ఐడెంటిటీని నేను ఆపాదించుకున్నప్పుడు ఆ వ్యక్తిత్వంతో నేను మనసులో వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుని అదిగో భర్త అదిగో కొడుకు అదిగో భార్య అదిగో అక్క అదిగో చెల్లి అదిగో తల్లి అన్నిటినీ గుర్తిస్తాను అహం అనేది ఎప్పుడైతే ఒక ఐడెంటిటీ తయారైందో ఇదం అనేటువంటి రికగ్నైజేషన్స్ కూడా మొదలవుతుంది ద మోమెంట్ అహం అనే వృత్తి తయారైంది అని అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ లోపల క్రియేట్ అయింది అనంటే ఇదం ఇదం ఇదం ఇదం అని వాడు గుర్తిస్తూ ఉంటాడు కాదు అహం అనేది పుడితే ఇదం ఇదం ఇదమిదం వస్తుంది అసలు ఇన్ని ఇదంలకి మూలం ఎవరు అహం అసలు అహం అనేది ఏమిటి వృత్తి అసలు అహం అనేది వృత్తిని ఆశ్రయించకపోతే అహం అహముగా ఉండగలిగితే అహమి నాశభాజి నాశా అహమహంత స్ఫురీ హృత్స్వయం పరమపూర్ణ సంటారు రమణ మహర్షి నేను అనేది వృత్తిగా కాకుండా నేను నేనుగా స్వరూపంగా ఉండిపోతే పరమపూర్ణ సత్ స్ఫురతి నేను అనేది ఒక వృత్తిగా వ్యక్తమైతే అక్కడ పర పరమపూర్ణ సత్తు ఉండదు అక్కడ అల్పత్వం వస్తుంది పరిపూర్ణానంద లేకపోతే దయానంద లేకపోతే శంకరాచార్య లేకపోతే ఇది లేకపోతే రామసుబ్రహ్మణ్య రాజా లేకపోతే అది ఇది లేకపోతే సుదర్శనమ్మ సూర్యనారాయణ లేకపోతే వెంకట్రావు లేకపోతే సుబ్బలక్ష్మి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అహం వృత్తిలో కలిస్తే ఇవన్నీ భావాలు వచ్చేస్తున్నాయి అసలు ఆ వృత్తి రహితమై ఆ వృత్తే లేకుండా నేను నేనుగా ఉండగలిగితే ఆ ఔపాధికత లేదక్కడ ఆ వైయక్తికత లేదు ఆ ఇండివిజువాలిటీ లేదు అక్కడ ఇట్ బికమ్స్ టోటాలిటీ అది అనంతమై ఉంటుంది పరిపూర్ణమై ఉంటుంది బాగా అర్థమైందా మీకు నేను అనేది ఒక వృత్తిగా మారితే అహం వృత్తి అయితే ఒక వ్యక్తిగతమై అయిపోతుంది అల్పమైపోతుంది అప్పుడు నేను అంటాను నేను అని ఎప్పుడైతే ఒక పాయింట్ వచ్చిందో ఇక నేను అనేది పాయింట్ ఆఫ్ ఐ అది ఏం చేస్తుంది తెలుసండి టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ టు వెల్ రూట్ ఇడ్ సెల్ఫ్ అదేం చేస్తుంది దానికి కావాల్సినంత లాక్కుంటుంది ఇది కావాలి అది కావాలి ఇది ఇది ఇది ఇది అన్ని లాక్కుంటుంది అండ్ దట్ బికమ్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఆల్ ఇథమ్స్ నా భార్య నా భర్త నా కొడుకు నా కోడలు నా మనవుడు నా మనవరాలు నా ఇళ్లు నా డబ్బు నా కారు నా బట్టలు నా వస్తువులు నా వాహనాలు నా పేరు నా హోదా నా అంతస్తు నాది నాది అనుకునేటువంటి ఫోక్స్ అన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ అయ్యనేది ఏమిటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దట్స్ పోనీ పర్మినెంటా ఇవన్నీ తిరుగుతూ ఉంటుంది లా చక్రంలాగా రాత్రి అయిపోతే ఇవన్నీ పడిపోతాయి ఆ నేను అనేవాడు పడిపోతాడు ప్రాణం ఆగిపోతే ఇంకా అసలు వాడు ఉండడు ఇంకా ఇంకా అహం వృత్తి అనేది ఇందులో ఏమి వ్యాపకం ఉండదు ఇంకా వికాస్ ప్రాణమాడుతుంది కాబట్టి వికాస్ ఇందులో మనస్సు అనేది ఉంది కాబట్టి ఆ మనస్సు అనేది ముందు ఎలా వ్యక్తమవుతుంది మనస్సుకి ముందు వ్యక్తీకరణ చెందడానికి ఆ అహం అనేటువంటి శుద్ధ చైతన్యమే వృత్తి ప్రకాశించాలి ముందు అహం అనేది వృత్తి రూపంలో ఒక భావన ఏర్పడాలి that is called Aham Bhavana Dhanine Aham Bhavana Aham Aham itty Bhavayati Bhavana kurute Saha Aham Bhavi Yaaru vandhu naan naan naan ingera oru aham aham aham aham ingera and the oru shabda bhavana pannin day irukkano in whose mind in whose antakkarana aham is manifested in the form of vrutti దట్ ఈస్ అహంభావం దట్ ఈజ్ అహం వృత్తి అర్థమైందా ఇప్పుడు నీళ్ళు ఇలా ఉన్నాయి ప్రశాంతంగా ఉంది దాంట్లో ఒక బుడగ ఏర్పడింది అనుకోండి సపరేట్ ఎంటిటీ ఆ బుడగ అలా ఉంటుంది ఆ బుడగ అలా తిరుగుతూ ఉంటుంది నీళ్ల మీద సి మనకు ఏమనిపిస్తుంది ఆ నీళ్ల ఆ బుడగ ఏదో వేరుగా ఉన్నట్లు కనిపిస్తూ తిరుగుతూ ఉంటుంది ఎంతసేపు తిరుగుతుంది అది కొంతసేపు తిరిగి తిరిగి తిరిగి ఆ తర్వాత పగులుతుంది ఎక్కడికి పోయింది అది ఎక్కడ పోయింది నీటిలో పోయిందా హే పోలేదు బికాజ్ ఇట్ ఇది రాలేదు ఇట్ కల్పన మాయా బుడగ పోలేదు ఎందుకని అది రాలేదు అక్కడ ఉండేది ఏమిటి నీరే సిమిలర్లీ అహం వృత్తి నో వాల్యూ ఫర్ అహం వృత్తి మైనస్ ఆఫ్ అహం నన్ను తొలగిస్తే నేను లేకపోతే అహం వృత్తికి విలువ నేనే అహం వృత్తిలో కూడా వ్యాపించింది ఎవరు నేను అందుకనే వాణ్ణి చిదాభాసా అంటారు చి ఆభాస విన్నారు ఆ శబ్దం విన్నారు కదా చిదాభాసుడు చిదాభాసుడు చిదాభాసుడు అంటే ఎవరు నేను అనే శుద్ధ చైతన్యమే వృత్తి ద్వారా వ్యక్తమైతే దాన్ని చిదాభాసుడు అంటారు ఆభాస అంటే అర్థమేంటి ఆభాష ఆభాస అంటే ఏంటి అర్థం ప్రతిబింబం భాసనం అంటే వ్యక్తం అవ్వడం ఆభాసం అంటే ప్రతిబింబం ప్రతిబింబించడం ఇక్కడ చైతన్యం ఆభాసిస్తూ ఉంది చైతన్యం ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ వృత్తి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను ఒక అద్దం దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి మీ ముఖం చూసుకున్నారనుకోండి ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలనుకోండి ప్రతిబింబానికి పెడతారా బింబానికి పెడతారా చెప్పండి సపోజ్ ఎవరో కాఫీ పట్టుకొచ్చారనుకోండి అది నేనే ప్రతిబింబమే కానీ కాఫీ పట్టుకెళ్ళి అద్దంలో ఉండే ముఖంలో పెడతామా లేకపోతే ఇక్కడ పెట్టుకుంటామా నా నోట్లో అంటే అది కల్పన ఇది ఉంటేనే అది ఉంది కాబట్టి దీనికే ప్రధానం తప్ప దానికి ప్రధానం కాదు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లోపల చిదాభాసికి ప్రాధాన్యత ఇస్తున్నాం చైతన్యాన్ని పక్కన పడేసాం యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ రిఫ్లెక్టెడ్ వన్ బట్ అసలు బింబం స్వరూపాన్ని వదిలేశారు ఇక్కడ ఏం జరిగింది అజ్ఞానం వల్ల స్వరూప పరిత్యాగం అయిపోయింది ప్రతిబింబ స్వీకరణం అయిపోయింది శుభస్వీకరణం అంటారా ఇక్కడ ఎవరైనా చనిపోతే పది రోజులు అయిపోయిన తర్వాత శుభస్వీకరణం అంటారు అంటే ఏమని అర్థం ఆ రోజు పుణ్యాహవచనం చేసి ఇంట్లో నీళ్లు చల్లి వాళ్ళందరికీ కూడా మైలా పూర్తి వాళ్ళు శుభం పొందుతారనమాట అంటే దేబికం ప్యూరిఫైడ్ ఇంకా అమంగళం లేదు ఇంకా మంగళమయ్యారని దట్ ఈస్ కాల్డ్ శుభస్వీకరణం అంటారు అవునా అది ఉందా ఇక్కడ ఆ పద్ధతి ఉంది శుభస్వీకరణం అంటే అక్కడ చూడండి ఇక్కడ ఎవరో పోయారు అది నాకు మైల వచ్చింది టెన్ డేస్ ఐ నీడ్ టు వెయిట్ ఆఫ్టర్ టెన్త్ డే బ్రహ్మగారు వచ్చి పుణ్యాహవచనం చేసి అప్పుడు పవిత్రం చేస్తే నేను పవిత్రమవుతాను కానీ ఇక్కడ ఎవడు నాకు పవిత్రతకి ఎవ్వరూ అక్కర్లేదు నేనే బికాస్ నేను అపవిత్రునై ఉన్నాననేటువంటి అజ్ఞానం ఉంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని నేను నివృత్తి చేసుకుంటే చాలు అన్నీ పోతుంది అందుకనే పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దాత్యయ పిత సర్వాణి భూతాగ్ ప్రళయం యానరే యొక్ష ప్రధాన జగన్నాదూత ఇక్కడ పవిత్రణం పవిత్రం యో మంగళానా మంగళం దేవతాం యిత హీ అవ్యయ బట్ భూతూతాలు వ్యయం అందుకనే నోమ భూమి నోత్రం నిహ్వే న్రాణ నేత్రే దీస్ ఆర్ ఆల్ వ్యయాస్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టుక్లెన్షన్స్ అన్ని కలిసిపోతున్నాయి అన్ని కరిగిపోతూ ఉంటాయి ఇంద్రియాలు పోతుంటాయి ఇంద్రియాలు క్షీణమైపోతుంటుంది అందు ఎందుకని ఆరు వికారాలే కదా ఇది అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి వినశ్యతి అనేది వికారం కాదు అన్ని వికారాలు కల్మినేట్ అయ్యేటువంటి పెద్ద వికారం అది వినశ్యతి ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది వికార వినశ్యతి అంటే ఏంటి చిట్ట చివరి వికారం వేర్ దేర్ ఇస్ నో ఆకారం ఇంకా తర్వాత ఏం ఆకారం ఉండదు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 అది తక్కువ వికాసిస్తే అది శరీరం వరకే పరిమితం అవుతుంది ఇంకా తక్కువ వికాసిస్తే అది ఇంద్రియాల వరకే పరిమితం అవుతుంది ఇంకా తక్కువ వికాసం చెంది ఉంటే అది అంతఃకరణ వరకే పరిమితం అవుతుంది అసలు వికాసమే చెందలేకపోతే అసలేమీ లేదు హాయిగా గార్డెన్ ఇద్దరిలో ఉంటారు ఏమీ లేకపోతే అక్కడ ఉంటాను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 అసలున్నటువంటి సత్యాన్ని అన్నిటినీ పోయింది లోపల అన్నీ పోయి లోపల ఏం చేస్తుందంటే నేను అని ఒక ఐడెంటిటీ క్రియేషన్ అయింది అక్కడ నేను ఒక వ్యక్తిత్వం తెలుసా దాని ఏమంటారు వ్యక్తిత్వం సో ఆ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంది ఆ వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా దానికి ఏమేం కావాలి అవన్నీ పోగు చేసుకుంటూ ఉంటుంది భార్య భర్త కొడుకు డబ్బు ఇల్లు, హోదా అంతస్తు అది ఇది ఏవేమి కావాలో ఆ వ్యక్తిత్వాన్ని నరిష్ చేయడానికి ఆ వ్యక్తిత్వాన్ని సర్వైవ్ చేయడానికి వీటన్నిటిని పోగు చేసుకుంటుంది ఈ పోగు చేసుకునేదానికి ఆ నేను అనే వ్యక్తిత్వము దేన్ని వాడుకుంటుంది తెలుసా బుద్ధి అనే అంతఃకరణాన్ని వాడుకుంటుంది అర్థమైందా దేన్ని వాడుకుంటుంది బుద్ధి ఇప్పుడు ఆ నేను అనే వ్యక్తిత్వం పూర్తిగా వికాసం చెందలేదనుకోండి బుద్ధి కూడా అక్కర్లేదు అక్కడ అది కొద్దిగా వికాసం ఉంటే బుద్ధి అక్కర్లేదు అది బాగా వికాసం చెంది అది ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా అది విఘాతం చెందకుండా ఉండడం కోసం బుద్ధిని వాడుకుంటుంది బుద్ధి అంటే ఏంటని అంటే బుధ అవగమనే అని అంటారు బుధ అవగమనే అవగమనం అంటే టు ఎక్వైర్ టు పర్స్యూ ఇది అనమాట అవగమనం టు అటైన్ బుద్ధిని దేనికి ఉపయోగిస్తాను చెప్పండి చెప్పండి తమిళంలో ఒక ఆయన అన్నాడు ఎన్నప్ప మూల ఇరుకా అన్నాడు మూలాల ఇరుక్ అన్నాడు వాడు ఎన్నప్ప మూల ఇరుకా అన్నాడు ఆ ఇరుక్ మూలాల ఇరుక్ ఎంగు అంటే మూలాల ఇరుక్ mule is different mule is different mule ante buddhi mule ante corner mule irukha irukku enga mule ile irukku <laughs> mule ile irundha prayojanam illa you your corner le see somewhere corner if your buddhi is there who cares oh, once you no know, it was a big exhibition show is going on exhibition na they exhibit everything illia so they they exhibit everything anga vanda and the exhibition la in that exhibition they have displayed a wonderful thing oru nalla excellent or arumayana oru porul anga and the porukaachi adha enna solva oh something tamil also okay fine porukaachi sutla porukaachi ennuva solva illa exhibition okay so uh, in that exhibition they have displayed a, a very very very amazing one object so one chief guest has gone there so oh, oka ayina mukhyamaina tantu vyakti vellara akkadi aa exhibition choodaaniki appudu aa exhibition stalls pettinatanu and particularly vastu no, pettadu kada ee vyakti deggerku vacche emiti ani annaru evandi sir this is amazing adi inta kante asli inta gante goppa vastu edi ledi lokalanu annadu emiti annadu this is brain buddhi buddhi is goppa da emiti anta goppa da annadu ఇది ఒక ఆయనది ఆయన ఎవరు ఆయన ఇంతవరకు ఆ బుద్ధిని ఉపయోగించలేదు ఫ్రెష్గా పెట్టి పోయాడు ఆయన లైఫ్ టైంలో వాడు బుద్ధిని ఉపయోగించలేదు అలా ఫ్రెష్గా పెట్టేసి వెళ్ళిపోయాడు అందుకని అది డిస్ప్లే చేసా ఉంటే మీరు తీసుకోండి అన్నాడు ఎవడన్నా తీసుకుంటాడు బుద్ధి ఈజ్ మెంట్ టు ఉపయోగం ఉపయోగపడకుండా ఫ్రెష్గా ఉందని అంటే ఎవడికి కావాలి అది ఫ్రెష్ బుద్ధి అంటే అర్థం ఏంటి ఉపయోగపడకుండా ఉంటే ఫ్రెష్ బుద్ధి నా ద మోర్ యూ యూజ్ ద బుద్ధి బికమ్ ఫ్రెష్ వాడకుండా పెడితే దుమ్ము పట్టిపోతుంది అది పనికిరాదు కదా ఒకసారి ఒక తల్లి అంటుందన్నమాట వాడిని ఈవరా నువ్వు బుద్ధిని ఉపయోగించి అని అంటుంది వాడంటాడు అమ్మ యూ గాట్ మీ దిస్ ఆబ్జెక్ట్ మంచి ఇది తెచ్చావు కదా దీన్ని అలా ఉపయోగించకుండా అలా పెడుతున్నాను ఫ్రెష్గా ఉంది అలాగే దీన్ని కూడా ఉపయోగించకుండా పెడితే ఫ్రెష్గా ఉంటుంది ఉపయోగించేస్తే అయిపోతుంది త్వరగా సో అలా కాదు బుద్ధి ఈజ్ వెన్ టు యుటిలైజ్ మనం ఎంత వాడుతూ ఉంటే బుద్ధి అంత నిండుతూ ఉంటుంది దాంట్లో మీరు చూడండి డబ్బు ఇచ్చారనుకోండి మైనస్ అవుతూ ఉంటుంది మీరు అన్నం పెట్టారనుకోండి అక్కడ అన్నం కుండలో అన్నం మైనస్ అవుతుంది మీరు ఏదైనా ఈ లోకంలో ఇస్తూ పోండి మైనస్ అవుతుంది కానీ బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని పంచుతూ పోండి పెరుగుతూ పోతూ ఉంటుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ బుద్ధిని పంచే కొద్దీ పెంచుతూ పోతుంటుంది మిగతాది ఏదైనా ఈ లోకంలో పంచుతూ పోండి తరిగిపోతూ ఉంటుంది ఓన్లీ బుద్ధి అర్థమైందే కాబట్టి ఇక్కడ బుధ అవగమనే మీన్స్ టు అటైన్ టు అచీవ్ అంటే దేన్ని పొందాలి దేన్ని పొందాలి అంటే దేనిని పొందితే ఆ నేను అనే వ్యక్తిత్వం సేఫ్ మోడ్లో ఉంటుందో దాన్ని పొందాలి బుద్ధితోటి బుద్ధి యొక్క పర్పస్ అదే అక్కడ ఆ నేను మిస్టర్ నేను ఉన్నాడు కదా ఆ నేను నేను నేను నేను అనుకుంటుంటాడు లోపల చూడండి మీరు అనుకో అక్కర్లేదు లోపల నేను అనే ఉనికి వ్యక్తమైపోతూ ఉంటుంది ఎవరైనా అడిగితే మీరు ఎవరండి అంటే నేనండి అని అప్పుడు చెప్పాలి తప్ప ఎవరు అడగలేదనుకోండి లోపల ఆ నేను అనే ఉనికి వ్యక్తం అవుతూ ఉంటుంది నే ను అనే రెండు అక్షరాలు ఉండవు కానీ ఉనికి వ్యక్తమైపోతూ ఉంటుంది లోపల కాబట్టి ఆ వ్యక్తిత్వము సర్వైవ్ అవ్వాలి అని అంటే బుద్ధి ఉపయోగపడుతూ ఉండాలి ఆ బుద్ధి ఎలా ఉపయోగపడుతుంది ఇది నాకు కావాలి వీడుంటే నాకు ఉపయోగపడతాడు ఎందుకని నా వ్యక్తిత్వం సేఫ్ మూడ్లో ఉంటుంది అందుకనే బృహదారణ్యకోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ఉంటుంది ఎవరికనంటే గార్గికి మైత్రేయుడికి గార్గికి ఒక టాపిక్ ఉంటుంది ఆ మైత్రేయుడు వెళ్ళిపోతానంటే అప్పుడు ఆవిడ అంటుంది ఏమంటుందంటే నువ్వు వెళ్ళిపోతా ఎలాగానంటే ఆయన అంటాడు అరే నవా అరే పత్యుఃమాయ ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి బాగా ఆలోచించండి ఇప్పుడు నేను సేఫ్గా ఉండాలంటే నాకు నాకు భార్య కావాలి దేర్ ఫోర్ ఐ లవ్ మై వైఫ్ బికాస్ am a lovable person. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ మై లవ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ వైఫ్ అనేది ఒక ప్రతిబింబం ఆవిడొస్తే నేను హ్యాపీగా ఉంటాను నా కొడుకు ఐ లవ్ మై సన్ వై బికాస్ ఐ లవ్ మై సెల్ఫ్ దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ మై లవ్ మై నేచర్ నేను అక్కడ కొడుకుని తున్నాను అర్థమైందా నా భార్య అంటే నాకు ఇష్టం ఎందుకని భార్య మీద ఇష్టం కాదు నీ భార్య ఉంటే నీకు ఇష్టం నీకు ఆనందం నీకు సుఖం దాట్స్ వై నీ సుఖం కోసం భార్యని ఇష్టపడుతున్నావు నీ సుఖం కోసం కొడుకుని ఇష్టపడుతున్నావు నీ సుఖం కోసం పెరువాళ్ళని ఇష్టపడుతున్నావు నీ సుఖం కోసం శివుని ఇష్టపడుతున్నావు నీ సుఖం కోసం కార్ని ఇష్టపడుతున్నావు ఐఎమ్ నాట్ లవింగ్ కార్ ఫర్ ది సేక్ ఆఫ్ కార్ దెన్ ఇట్ బికమ్స్ బేకార్ అది బేకార్ అయిపోతుంది సి ఐ లవ్ కార్ బికాస్ దట్ ప్లీస్ మీ దట్ అపీసెస్ మీ దేర్ ఫోర్ ఐ లవ్ దట్ కాబట్టి ఈ లోకల్లో మనం ఎవరిని ప్రేమించినా దేనిని ప్రేమించినా గుర్తుపెట్టుకోండి బికాస్ దట్ ప్లీస్ మీ దట్ సాటిస్ఫైస్ మీ దట్ అపీసెస్ మీ దేర్ ఐ లవ్ దట్ అంటే నేను నా వ్యక్తిత్వాన్ని నరిష్ చేయడం కోసం బుద్ధిని ఉపయోగించి ఏది ఉంటే నా వ్యక్తిత్వం నిలబడుతుందో వాటన్నిటినీ బుద్ధితోటి ఐ మ్యా అనలైజ్ చేస్తా కాబట్టి బుధ అవగమనే ఇక్కడ శాస్త్రం అంటుంది నేను అనే వ్యక్తిత్వము సత్యమా అసత్యమా నేను అని వ్యక్తమైంది కదా అది సత్యమా అసత్యమా చిదాభాస ప్రతిబింబం అసత్యం సత్యం ఏంటి స్వరూపం అంటే అసత్యమైన దానికోసం నీ బుద్ధిని బయటికి పంపుతూ దాన్ని ఇబ్బంది పెడుతున్నావు సత్యమైన దానికోసం బుద్ధిని అంత స్ట్రెయిన్ చేయక్కర్లేదు బయటికి పంపక్కర్లేదు ఎక్స్టర్నల్ కాజెస్ అక్కర్లేదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అక్కర్లేదు దాన్ని ఏం చేస్తాడు కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమై ఆవృత్త చక్షుఃమృతత్వమిచ్చన్ అర్థమైందా ఇప్పుడు అసత్యం కోసం నా బుద్ధిని వాడుకోవాలంటే బయటికి పోతూ ఉండాలి సత్యం కోసం నా బుద్ధిని వాడాలంటే బయటికి అక్కర్లేదు లోపలికి నన్ను నేను చూడడం మొదలుపెట్టాలి అందుకనే ఒక సాధకుడు సత్య సాధన చేయాలనుకున్నవాడు సత్యాన్ని శోధించాలనుకున్నవాడు సత్యాన్ని పొందాలనుకున్నవాడు బహిర్ముఖతతో పొందలేడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అర్థమవుతుందా బాహ్యంగా వెళ్లే కొద్దీ వస్తు ఆపేక్ష వ్యక్తి ఆపేక్ష స్థల ఆపేక్ష ఏదో ఒక దాని మీద ఆపేక్ష ఎందుకు అసత్యాన్ని సాటిస్ఫై చేయడం కోసం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి అసత్యాన్ని ఒక వ్యక్తితో శాటిస్ఫై చేసి పూర్తి చేయలేరు దానికి చాలా కావాలి లిమిట్లెస్ అందుకనే ఆశాజీవి మనిషి ఆశతోటి అయిపోదు అదేమైపోతుంది మెల్లమెల్లగా అత్యాశ అవుతుంది అత్యాశతో ఆగిపోదు అదేమైపోతుంది దురాశగా మారిపోతుంది స్వామీజీ వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆశ అత్యాశ అండ్ దురాశ ఆశ అంటే ఏంటి నాకు ఇది ఉంటే బాగుంటాను నాకు ఇది ఉంటే బాగుంటాను ఇది ఆశ నో ప్రాబ్లం ఇది అత్యాశ అయిపోయింది అనుకోండి అది ఏమైపోతుంది తెలుసా ఇది నాకే ఉండాలి అది అత్యాశ దురాశ అంటే ఏం తెలుసా ఇది ఇంకెవడికి ఉండకూడదు ఎవడు బాగుండకూడదు నేనే బాగుండాలి దట్ ఈజ్ దురాశ ఆశ నాకు ఇది ఉంటే బాగుంటుంది అత్యాశ ఇది నాకే ఉండాలి దురాశ ఇది ఇంకెవ్వడి దగ్గర ఉండకూడదు అలా వ్యక్తమైపోతూ ఉంటుంది ఒక్కసారి బంతి బాల్ ఉంది కదా మెట్లు మనం పైకి ఎక్కుతున్నాం చిన్నపిల్లాడు బాల్ పట్టుకున్నాడు అనుకోండి పై మెట్టు మీద జారిపడింది అనుకోండి అది పై మెట్టు మీద జారిపడి ఉండిపోదు అక్కడ నుంచి ఇంకో ఫోర్స్తో కింద పడుతుంది అక్కడ నుంచి ఇంకొద్దిగా ఫోర్స్తో కింద పడుతుంది ఒక్క మెట్టు జారిందని జారిపడే ప్రతి మెట్టు దగ్గర దాని ఫోర్స్ పెరిగిపోతూ ఉంటుంది బాగా ఫోర్స్ పెరిగిపోతూ ఉంటుంది కింద మెట్టుకు దాని ఫోర్స్ ఎంత పైకి వెళ్తుందో మనం అందుకోలేం అలాగనే ఒక్కసారి మన బుద్ధి కనుక అసత్యం వైపు కనుక మొగ్గు చూపి పడడం మొదలుపెట్టిందా ఇంకా దాని ఫోర్స్ని మనమేం హ్యాండిల్ చేయలేము అది ఇంకా ఈడ్చుకుపోతూనే ఉంటుంది ఈడ్చుకుపోతూనే ఉంటుంది అందుకనే దుర్యోధనుడు అంటాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపి మార్గేన హృది స్థితేన యథా నియతోస్మి నాకేం తెలియకుండా పోయింది అంతే ఎలా ఈడ్చుకుపోతే అలా పోయానంటాడు బికాజ్ ఆ బుద్ధి అసత్యానికి మొగ్గు చూపుతూ ఉంది ఆ అసత్యమైనటువంటి చిదాభాస నేను అనే వ్యక్తిత్వాన్ని నరిష్ చేయడానికి ఆ బుద్ధి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అర్థమైందా దేర్ అక్కడ బుద్ధి అంటే బుధ అవగమనే ఆ బుద్ధి ఏదైతే నేను అనే వ్యక్తిత్వాన్ని నరిష్ చేయడానికి ఉపయోగపడుతూ ఉందో ఆ బుద్ధి కూడా నేను కాను అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే ఆ బుద్ధిని అసత్యానికి వాడుకుంటే బహిరంగంగా బయటికి వెళ్ళాలి బహిర్ముఖలం అసత్యం కాదు ఇది నేను అనే వ్యక్తి నేను కాను నేను స్వరూపమై ఉన్నాను అహంకారం అంటే ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది అని గుర్తిస్తుంది ఇది భార్య ఇది కొడుకు ఇది కూతురు భార్యతో మాట్లాడాలి ఇప్పుడు భార్యతో చక్కగా ఇది కొడుకుని పిలవాలి వాడికి ఏదైనా ఇవ్వాలి మనవుడు వాడితో ఆడుకోవాలి ఇదంతా బుద్ధి చెప్తుంది దెన్ యూ విల్ బి హ్యాపీ అని ఇప్పుడు లోపల ఆ అహం అనే వ్యక్తి ఉన్నాడు కదా వాడు శరీరం అంతా వ్యాపించి బుద్ధి ఇచ్చినటువంటి సేషన్ ప్రకారం వెళ్ళి ఆ మనవుని ఏ ఇట్రా అని పిలుస్తాడు ఎవరు అహం కరోమీతి అహంకార వీడు ఆ మనవని పెట్టుకుంటాడు ఆ మనవుడితో ముద్దాడుతాడు వాడు నవ్వితే వీడికి ఆనందం వాడు ఏదైనా మాట్లాడితే బుల్లి బుల్లి మాటలు మాట్లాడితే వీడికి ఆనందం వాడు ఏం చెప్పినా వీడికి ఆనందం వాడు ఏం చెప్పనివ్వండి వీడికి ఆనందం వాడు ఏం చేస్తున్నా వీడికి ఆనందం బాగా చూడండి ఎందుకని బుద్ధి చెప్పింది వీడితోటి నువ్వు ఆడుకుంటే విల్ బి హ్యాపీ దాని బుద్ధి చెప్పింది కదా ఇక అది బాడీ కాన్షియస్ అయ్యి ఆ బాడీని తీ దాంతో హ్యాండిల్ చేస్తాం వాడిని కూర్చోబెట్టుకుని ఆడుతాం ఇప్పుడు ఈ బాడీలో ఉండే కాన్షియస్ అంతా ఏం తెలుసా అహంకారం దీంట్లో బాగా వ్యాపించి ఉన్నటువంటిది ఏంటి అహంకారం అహంకారం అంటే ఏంటి ఎండుకారం మిరియాల కారంలాగా అదేం కారం ఏం కాదు అది దానికంటే చాలా ఘాటు అహం కరోమీ ఇది భావ అహంకార ఎక్కడైతే నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను నేను నేను అని క్రియలలో వ్యక్తం అవుతుంది చూసారా అదే అహంకారం నేను అని క్రియలలో వ్యక్తం కాకుండా లోపలుంటే అది అహంభావం దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అహంభావం అండ్ అహంకారం అహంకారం అంటే క్రియారూపంలో వ్యక్తమవుతుంది నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను మాట్లాడుతున్నాను నేను పడుకుంటున్నాను నేను తింటున్నాను ఆల్ ది క్రియాస్ ఆర్ సెంట్రల్ సెంట్రలైజ్డ్ ఆన్ అహం దట్ ఈజ్ అహంకారం అహంభావం అంటే అహం అహం అనేటువంటి ఆ వ్యక్తీకరణ అంతే అక్కడ క్రియ ఉండదు నేను నేననేటువంటి స్ఫురణ మాత్రమే ఉంటుంది చిదాభాస అనేది ఒక రకంగా అహంభావం కాబట్టి ఇప్పుడు అహంకారం ఇటువంటి ఈ అహంకారం కూడా శరీరం అంతా వ్యాపించి క్రియలు చేస్తుంది అది నేను కాను ఇక చిత్తం ఈ చిత్తం గురించి చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది ఇది చిత్తమే చాలా ప్రధానమైనటువంటి అంశం చిత్తం అంటే చిత్తానికి చిత్ అనే తయారవుతుంది చిత్ సంచేతనే కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఈ చిత్తం అన్నిటిని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది కలెక్ట్ చేసుకుని ఉండదు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు రికలెక్ట్ చేసుకుంటూ కూర్చుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం వెళుతూ ఉన్నాం ఎవడో ఏదో అన్నాడు అసలు వాడి కళ్ళు ముక్కు తెలియదు ఎవడో అసలు ఏ వాడి వాడి ముఖం మనం ఎప్పుడు చూడలేదనుకోండి వాడు ఏదో అన్నాడనుకోండి మనం దాన్ని చూస్తాం మనం కూడా పోతాం మనం పట్టించుకో ఇంకా లోపల కలెక్షన్ లేదు ఇంకా బాగా చూడండి వాడెవడో మనకు తెలియదు వాడు ఏదో అన్నాడు మనం ఏదో ఆ అన్నా వెళ్ళిపోయాం చిత్తం వర్క్ చేయలేదు అక్కడ అదే మనింట్లో వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి లోపల కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకొని లోపల పెట్టుకుంటాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కూర్చుని దాన్ని రికలెక్ట్ ఇలా అన్నాడు నన్ను అలా అన్నాడు చూసావా ఇలా అనవలసిన అవసరం ఉందంటావా వాడు ఎందుకు ఇలా అన్నాడు ఇవన్నీ ఏమిటి దేని పనిది చిత్తం అది కలెక్ట్ చేసుకుని మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది దట్ ఈజ్ కాల్డ్ చిత్తం దాని డ్యూటీ ఏంటి చిత్తంది కలెక్ట్ చేసుకుంటుంది రికలెక్ట్ చేసుకుంటుంది బాగా ఆలోచించండి అదే బయట ఎవడో అన్నాడు అనుకోండి మనకు వాడి కళ్ళు ముక్కుద్ది దాన్ని కలెక్ట్ చేసుకుంటారా దాన్ని రికలెక్ట్ చేసుకుంటారా వాళ్ళు పట్టించుకోరు ఎవడైనా ఏదన్నట్టే పొర పొర టైం అయిపోయింది మనం వెళ్ళాలి వాడేంటి వాడు లీవిట్ లీవిట్ లీవిట్ వాడు ఎవడో మీకు తెలియదు మీకు సంబంధం లేదు భవిష్యత్తులో వాడికి మీకు అసలు సంబంధం ఉండదు కాబట్టి దాన్ని చిత్తం పట్టించుకోదు చిత్తం దేన్ని పట్టించుకుంటుంది నా దయ్యి ఉండాలి నాకు దగ్గరగా ఉండాలి నాకు సంబంధం ఉండాలి అప్పుడు చిత్తం పనిచేస్తూ ఉంటుంది ఇది పొడుస్తూ ఉంటుంది మనల్ని అర్థమైందా మీ లోపల పెద్ద ఫైల్ మేనేజర్ ఉన్నాడండి ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఇది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది లోపల పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీయే ఉంది సాఫ్ట్ టెక్ ఉంది లోపల పెద్ద సాఫ్ట్ టెక్ అది సో ఆ చిత్తం ఏం చేస్తుందంటే అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటుంది కలెక్ట్ చేసుకుని సమయం సందర్భం వచ్చినప్పుడు రికలెక్ట్ చేస్తూ ఉంటుంది ఖాళీగా కూర్చున్నప్పుడు రికలెక్ట్ చేస్తుంది అందుకని ఆయన అన్నాడు స్వామీజీ బ్రష్ చేసుకుంటే నాకేం కలగట్లేదు బాగానే ఉన్నాను టిఫిన్ తినేటప్పుడు బాగానే ఉన్నాను పడుకున్నప్పుడు బాగానే ఉన్నాను ఎవరితో మాట్లాడుతుంటే బాగానే ఉన్నాను కానీ ధ్యానం చేస్తుండేనే అన్నీ వస్తున్నాయండి ఆయన అందుకనే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ చిత్తమంతా రికలెక్షన్ చేస్తుంది కాబట్టి పతంజలి మహర్షి అన్నారు యోగ చిత్త వృద్ధి నిరోధహ అన్నారు ఆయన అంటే యోగం అంటే అర్థం ఏంటంటే చిత్తాన్ని నిరోధం చేయమనలేదు చిత్తాన్ని ఎవడం నిరోధం చేయలేడు చిత్తం ఇది ఈశ్వర ప్రసాదం అది దాన్ని ఎవడం తీసిపారేయలేవు కానీ చిత్తము చేసే రెండు పనులేంటి కలెక్ట్ చేసుకోవడం రికలెక్ట్ చేయడం కలెక్ట్ చేసుకోవడం రికలెక్ట్ చేయడం కలెక్ట్ చేసుకోవడం రికలెక్ట్ చేయడం ఇదే పని చిత్తంది సో ఆ చిత్తము చేసే రెండు పనులని కట్ చేయమంటున్నాడు ఆయన కలెక్షన్ అండ్ రికలెక్షన్ కలెక్షన్ రికలెక్షన్ దాన్ని కట్ చేయమన్నారు ఆయన శంకర్లు అంటారు వై టు కట్ దట్ ఎందుకు దాన్ని కట్ చేయాలి ఇఫ్ఐ కలెక్ట్ శాస్త్రశ్రవణం దాన్ని రికలెక్ట్ చేసుకుంటే మననం ఆ స్వరూప స్థితిని పొంది ఉంటే నిధిధ్యాసనం అక్కడ నాకు చిత్తం అవరోధం కాదే టు నిరోధ ఇట్ ఈస్ నాట్ అవరోధ చిత్తం నాకు అవరోధమైతే నిరోధము ఏదో ఒకటి పడాలి చిత్తము నాకు సహకారీ సాధనమవుతుంది ఒక సాధకుడికి ఎప్పుడు చిత్తము కనుక సత్యాన్ని గుర్తించాలనే భావన బుద్ధిలో కలిగినప్పుడు ఆ చిత్తము కూడా బుద్ధికి సహకరిస్తూ ఉంటుంది లేకపోతే అది కూడా బహిర్ముఖత చెంది పోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాకు లోపల ఉండేటువంటి నాలుగు ఆస్పెక్ట్స్ ఏమిటి అహం అనే వృత్తి మనస్సు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బుద్ధి అవగమనం చేసుకునేది అవగమనం చేసుకున్న తర్వాత దాని శరీరం వ్యాపించి శరీరంతో కర్మలు చేసి క్రియలు చేసి అహంకర్త అహం అభిమాని అనేటువంటి భావనతో అహంకారం ఈ చేసినప్పుడు తయారైనటువంటివి చూసినప్పుడు చేసినప్పుడు మాట్లాడినప్పుడు విన్నప్పుడు ప్రవర్తించినప్పుడు ఏవేవైతే అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని లోపల స్టోరేజ్ చేసుకుంటుంది చిత్తం ఆ స్టోరేజ్ చేసుకునే చిత్తము ఇవన్నీ కూడా నాహం నేను కాను బాగా ఆలోచించండి చిత్తము బుద్ధి అహంకారము ఇవన్నీ దేనికి పనికి వస్తాయి చెప్పండి దేనికి కావాలి దేని దగ్గర కావాలి నాకు అక్కర్లేదు దేనికి కావాలి అహం అనే వృత్తికి కావాలి కానీ వృత్తి రహితమైన నాకు ఇవేం అక్కర్లేదు నేను అనే ఒక వృత్తి ఆలోచన ప్రారంభమైతే ఆ వ్యక్తికి వీళ్ళు కావాలి కానీ లేకపోతే అక్కర్లేదు అర్థమైందే బయట డ్రైవర్ ఉంటాడు పిఏ ఉంటాడు తర్వాత వాటర్ బాయ్ ఉంటాడు మనకు వాటర్ అందివ్వడం లేకపోతే ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం ఒకడు కంప్లీట్గా మనం చూసుకుంటుంటాడు డ్రైవర్ ఉంటాడు అతను బయట కూర్చుని నిలబడి ఉంటాడు ఈ యజమాని బయట ఉన్నంతసేపు వాళ్ళ ముగ్గురు నిలబడి ఉంటారు పని ఉంటుందని ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉంటారు ఒకవేళ యజమాని ఇక బయటికి వెళ్ళేది లేదు ఫెయిల్ కథం దుకాన్ బంద్ ఇంకా లోపలికెళ్ళి నేను పడుకుంటాను అని లోపలికి వెళ్ళిన పడుకున్నారనుకోండి డ్రైవర్ అంటాడు నానం పోయిట్ వరేంపా అయ్యా వందప్పుడు ఫోన్ పండి ఈ పిఏ కూడా అక్కడ కూర్చుని వాడు పడుకుంటాడు ఈ పని చేస్తాడే కూరడు వాడు ఎక్కడికో వెళ్ళి పడుకుంటాడు బికాస్ అయ్యా ఈజ్ నాట్ దేర్ దేర్ ఈ అయ్యాలు అక్కర్లేదు ఐఆ ఈజ్ నాట్ దేర్ దర్ ఈ కుయ్యాలు అక్కర్లేదు వీళ్ళు అవసరం లేదు వీళ్ళందరూ ఎప్పుడు కావాలి అయ్యా బయటకు వస్తే వీళ్ళందరూ కావాలి అయ్యా లోపలుంటే అయ్యాకి వీళ్ళు ఎవరు వాళ్ళు ఇంకేం ఉండరు వెళ్ళిపోతారు సిమిలర్లీ అహం అనే వృత్తి వ్యక్తమైతే బుద్ధి ఒకడు కావాలి చిత్తం ఇంకొకడు కావాలి అహంకారం ఆ భావం కావాలి అసలు నేను అనే వ్యక్తే వ్యక్తీకరణం కానప్పుడు నేను నేనుగా మిగిలి ఉన్నప్పుడు నేను నేనై ఉన్నప్పుడు ఇంకక్కడ అహంకారం కాని చిత్తం కాని బుద్ధి కాని వాటికి పర్పస్ లేదు కాబట్టి నేను నేనై ప్రకాశిస్తున్న స్థితిలో మనో బుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నేను నేనే ప్రకాశిస్తున్నాను అంటే అంతఃకరణలు నాది కాదు నేను కాను అవన్నీ జస్ట్ కల్పన మాత్రం ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి బుద్ధి చిత్తం అహంకారం దేనికోసం పనిచేస్తుంది నేను అనే ఒక వృత్తికి చిదాబాసుడికి దాసులు వీళ్ళంతా చిల్ దాసాసే ఆర్ఆల్ దాసా ఈ నాటకం ఎప్పుడు ఉంటుంది బాసా దాసా బాసా దాసా ఈ భాష ఉన్నంత వరకు చిదాభాష ఉన్నంత ఈ చిదాభాసుడు ఆ కేవలం చిత్ చైతన్యమై ఉన్నప్పుడు ఆ నాటకాలు లేవి ఇంకక్కడ అందుకనే పుట్టుటయు నిజము పోవుట నిజము నటనడి మీ పనీ అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఆ అహమనే వృత్తి పుడితే వీళ్ళందరూ పనిచేస్తుంటారు వీళ్ళందరూ కావాలి అహమనే వృత్తే లేనప్పుడు లేదు ఇంకా అందుకనే రమణ మహర్షి అంటారు అహమీ నాశాజీ అహం అహంతయాస్ఫురతిహృత్ స్వయం పూర్ణ సత్ అంటారు అంటే నేను అనే వృత్తి ఎప్పుడైతే ఆ వృత్తి రహితమై తాను తానే ప్రకాశించడం మొదలు పెడుతుందో అదే పరమపూర్ణ సత్ అదే పరమాత్మ అదే జీవాత్మ అదే ప్రకృతి అదే అన్ని సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ ఈశ్వరుని నే శరణువేడేదని అర్థమైందా ఎవ్వని చే జనించు జగము ఇక్కడ ఒక జగత్తు పుట్టింది ఏమిటి అహం అనే వృత్తి పుట్టడంతోటే ఈ జగత్తంతా లేచింది ఈ జగమెవ్వని లోపల నుండు ఎవడిలో ఈ జగత్ అంతా ఉంది అసలు జగత్తు బయట లేదండి భార్య భర్త కొడుకు తల్లి ఇవన్నీ ఎక్కడున్నాయా లోపల ఇప్పుడు ఒక ఆయన ఒక ఆవిడ పోతూ ఉన్నారు పోతూ ఉంటే నేను అడిగాను ఏవండి మీరు సుబ్బారావు కదా అవును స్వామి మీరు సన్యాసం తీసుకున్న సన్యాసం తీసుకోలేదండి సన్యాసిని నేను తీసుకోవడం కాదు ఇది తీసుకోలేదేం లేదు ఓకే మీరు చాలా కాలమైంది స్వామి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మన ఇద్దరం కలిసి అన్నాడు ఆయన అవునయ్యా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈవిడెవరయ్యా అన్నాను ఈవిడెవరేంటండి మా ఆవిడ నా భార్య నేను చూశాను అమ్మా ఇలా రా అన్నాను వచ్చింది ఆవిడ నేను అలా చూస్తున్నాను ఆయన అన్నాడు ఏమిటంటే అలా చూస్తున్నారు పెళ్లి చూపులు నాకు ఎప్పుడూ అయిపోయింది మీరెందుకు చూస్తున్నారా అన్నాడు ఆయన అలా కాదయ్యా నీ భార్య అన్నావు కదా ఎక్కడ సుబ్బారావు పెళ్ళమని రాయలేదే ఎక్కడ ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ లేదు అమ్మ ఇక్కడ చూపించి ఇక్కడ ఎక్కడ ఎక్కడా లేదు స్వామి కమాన్ సిహి సుబ్బారావు భార్య అని ఎక్కడ రాయరు మరి నువ్వు అను ఎలాగ అంటున్నావు ఇట్ ఈస్ దేర్ ఇన్ డిసైడ్ ఇన్ మీ నా భార్య నాకుంది అయితే ఇప్పుడు ఏం తెలుసా ఈ రోజు నుండి నాలో కూడా పెట్టాడు వాడు ఆవిడ సుబ్బారావు బెళ్ళాం నాకు పెట్టాడు వీడు ఎవరికెవరికైతే పరిచయం చేస్తూ పోతాడో వాళ్ళందరి బుర్రలో వీడి పెళ్ళామని ఎక్కుతూ రిజిస్టర్ అవుతూ ఉంటుంది కాబట్టి బయట పెళ్ళామని ఎక్కడా లేదు ఎక్కడుంది బుర్రలోనే ఉంది పెళ్ళాం బయట కొడుకు అని రాయదు కొడుకు తెలుగు కొడుకు ఎక్కడ రాసి లేదు ఎక్కడ రాస్తుందో ఎక్కడైనా నా ఎక్కడ ఉంటుంది బుర్రలో బయట తండ్రి అని రాసి ఉండదు లోపల ఉంటుంది బయట గురువు అని రాసి ఉండదు లోపల ఉంటుంది సో ఎవ్రీథింగ్ జగత్ ఎక్కడుంది లోపల సో ఔట్ సైడ్ జగత్ ఇవుట్ సైడ్ జగత్ అసలు జగత్ ఇది సో బయట ఒకవేళ భార్య ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వీడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సో బయట ఔట్ సైడ్ భార్య జగత్ హ్యాస్ గాన్ వ్యానిస్ట్ బట్ ఇన్సైడ్ భార్య జగత్ స్టిల్ అలైవ్ ఎర్ఫోర్ ఇదే నిజమైన జగత్ అది కాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది అసలు జగత్ జగత్ అంటే అర్థం ఏంటి జాయతే గచ్చతేతి జగత్ అలా పుట్టడమే పోతూ ఉంటుంది అది బయట కానీ దేవిటి అంత త్వరగా పోదు మనల్ని పంపిస్తూ ఉంటుంది మనం పోయేదాకా అది అలా ఉంటుంది అది కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి ఈ ఇంటర్నల్గా లోపల జరిగేదే జగత్ జగమవ్వని లోపల నుండు లీనమై అవ్వని అందుడిందు పరమేశ్వరుడవ్వడు చూడండి ఇక్కడ లోపల లీనమై ఎవ్వని అందుడిందు అన్నప్పుడు నేను నా భార్యను చూస్తున్నాను అనుకోండి లోపల సపోజ్ నా భర్తని చూస్తున్నాను అనుకోండి నా భర్త లోపల కనపడుతున్నాడు నేను ఇక్కడ నా భర్తను చూస్తున్నాను అనుకోండి చూసే నేను నేనే నాచే చూడబడే భార్య రూపము నేనే అక్కడ కాబట్టి ఆ భార్య నేనే వ్యాపించి ఉన్నాను చూసే నేను కూడా నేనే వ్యాపించి ఉన్నాను కాబట్టి నాకంటే అన్యంగా అహం వృత్తి ఉండలేదు ఇదం వృత్తి ఉండలేదు కాబట్టి ఎన్ని వృత్తులైనా నా వల్లనే ప్రకాశిస్తూ ఉంటాయి పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు అన్ని తానే ప్రకాశిస్తున్నాడు చిత్తము నేనే అహంకారము నేనే బుద్ధి నేనే మనసు నేనే ఇంద్రియాలు నేనే ప్రాణీ నేనే ప్రకాశిస్తున్నాను కానీ అది గుర్తించకపోతే చాలా ప్రమాదం మనస్సు ప్రకాశించాలి అనంటే నా చైతన్యమే బుద్ధి అవగమనం చేయాలి అనంటే నా చైతన్యమే నేనే కారణం అర్థమైందా బాగా ఆలోచించండి ఎక్కడ ఏది జరగాలన్నా చూడండి ఇక్కడ ఈ శరీరంలో ఇందులో ఏది జరగాలన్న దానికి కారణమేంటి చైతన్యమే అంతేనా ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉందనుకోండి ఆ కంపెనీలో ఒక ఇరవై ముప్పై కంపెనీలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన కంపెనీలు ఉన్నాయి అక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ మూల ఏది జరగాలన్నా ఎవరి వల్ల ఒక్కడి వల్ల అతని ఆ శక్తి అందరిలో ప్రేరణ కలిగి అతని నుండి ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్ల నుంచి వైస్ ప్రెసిడెంట్లకి వాళ్ళ నుంచి సీనియర్ జనరల్ మేనేజర్లకి వాళ్ళ నుండి జనరల్ మేనేజర్లకి వాళ్ళ నుండి మేనేజర్లకి వాళ్ళ నుండి సూపర్వైజర్లకి వాళ్ళ నుండి ఇన్ఛార్జీలకి ఇన్ఛార్జీల నుండి అక్కడ సెక్షన్ ఆఫీసర్లకి సెక్షన్ ఆఫీసర్ల నుండి ఎంప్లాయీస్కి అలా వాడి పవర్ అలా వ్యాపించిపోయి అందరిలోనూ పనులు జరిగిపోతూ ఉంటాయి బట్ వీడు కనుక టుమారో క్లోజ్ అని అంటే అందరూ స్టిల్ అయిపోతారు కానీ ఎవడు మటుకు వాడు క్లోజ్ అని అంటే ఆగదు వీడు మళ్ళీ వెళ్ళి ఇంకోటి పెట్టేనా ఆపరేట్ చేసుకుంటాడు చూడండి నాకు కళ్ళు కనబడకపోయింది సపోజ్ ఈ డిపార్ట్మెంట్ దెబ్బతినింది అనుకోండి ఐ డోంట్ స్టాప్ మై లైఫ్ నా లైఫ్ ఆగిపోదు నేనేం చేస్తాను చేతులతో తడుముకునైనా వెళ్ళిపోతాను అర్థమైందా కాబట్టి ఇక్కడ ఏది ఆగదు నేను అనే చైతన్యమే అంతటికీ కారణమై ఉంది కాబట్టి ఈ అంతఃకరణ నేను కాను మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ఇప్పుడు రెండో లైన్ ఏమిటిది నోత్రం నిహ్వా నగ్రాణ నేత్రే మీకు పాఠాంతరం ఉంది ఇక్కడ నర్ణం న జిహ్వా న చఘ్రాణ నేత్రే అని నేత్రే అంటే డ్యుయల్ అనమాట నేత్రం నేత్రే నేత్రాణి కదా నేత్రే అంటే ద్వితీయ విభక్తి డ్యూ డ్యుయల్ అనమాట అది దాంట్లో విభక్తి ప్రత్యాయాల్లో ద్వితీయమైంది అంటే డ్యుయాలిటీ వచ్చింది సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటని అంటే న శ్రోత్రం నిహ్వా నగ్రాణనేత్రం బాగా చూడండి శ్రోత్రం ఇప్పుడు ఏం చేశారైనా లోపలంతా తీసిపడేశారు ఎప్పుడైతే లోపలంతా తీసేశారో బయట తీయడం పెద్ద కష్టం ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం షర్టు ముందు విప్పుతాం తర్వాత పైన జాకెట్ ఉంటుంది మంచి కోటు వేసుకుంటాం కోటు విప్పేస్తాం తర్వాత షర్ట్ విప్పుతాం తర్వాత బనీని విప్పుతాం హాయిగా అప్పుడు రిలాక్స్ అవుతాం కదా ఇలా ఒక్కోటి విప్పుతాం కానీ ఇక్కడ శంకర్లు ఏం చేశారు ముందు లోపలదే విప్పేశారు ఇంకా పైదంతా ఎంత ఎంత ఈజీ లోపలదే ఎప్పుడైతే తీసేశారో పైదంతా ఇంకెంత ఈజీ అని ఈజీయే మొత్తం ఎప్పుడైతే మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నాహం అన్నారో ఈ శ్రోత్రం జీకువ ఇవన్నీ పెద్ద కష్టాలు కావు కష్టమా అంటే కష్టం కాదనుకోండి అయినా మీ దగ్గర ఉన్నంతవరకు సులభంగా ఉంటుంది మళ్ళీ బయటకు వెళ్ళిపోతే అది దాన్ని కొని దాని చేయమని ఓకే ఇక్కడ అది విచారణ చేద్దాం అది కూడా అది ఎంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని ప్రజెంట్ చేస్తారో చూడండి శ్రోత్రం అంటే అర్థం ఏంటి శ్రోత్రం అంటే చెవి ఇది కాదు ఇది శ్రోత్రం కాదు శ్రోత్రం అంటే ఇది కాదు దిస్ ఇస్ ఇయర్ లోబ్ అంతే ఇదేంటి ఇది ఒక మాంసపిండం ఇది వినదండి ఇది దేనికి పనిచేస్తుంది అని అంటే ఈ శబ్దం వస్తుంది కదా దాన్ని అటు ఇటు వెళ్లకుండా ఒక గొట్టం లాగా దాని అలాగా ఆ శబ్దాన్ని క్యాచ్ చేయడానికి పనిచేస్తుంది అంతే లైక్ ఇపో ఊదుడు గొట్టం ఉంటుంది కదా పొగ దాని కొడలు ఊదు కొడల్ కొలు అంటారా ఓకే పర్లేదు తమిళ కొంత పర్లేదు నాకు ఓకే ఈ పొయ్యి వెలుగుతున్నప్పుడు పూర్వం రోజుల్లో హుఫను ఊదితే ఈ గాలి స్కాటర్ అయిపోయి దానికి వెళ్ళదు అందుకని గొట్టం పెట్టుకుని హుఫని ఊదితే ఆ పొగ మనం ఏదైతే ఊదుతున్నామో ఆ గాలి దాంట్లో కేంద్రీకరణమై దాంట్లో సెంట్రలైజ్ అయ్యి దాంట్లో కాన్సంట్రేట్ అయ్యి ఆ పొగ కరెక్ట్గా పొగ దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి నిప్పు దగ్గరికి వెళ్ళి ఆ ఊదినటువంటి గాలి అక్కడికి వెళ్ళి దాన్ని ప్రజ్వరలిస్తుంది అందుకు ఆ గొట్టం అలానే ఇది కూడా ఒక గొట్టం చెవి ఇయర్ లోబ్ దిస్ ఈజ్ నాట్ శ్రోత్రం కొంతమందికి చూడండి ఇక్కడ కట్ అయిపోయింది అనుకోండి ఎవరికైనా ఏదైనా సమ యాక్సిడెంట్లు ఏదైనా అయినా వినిపిస్తూ ఉంటుంది చెవి దట్ మీన్స్ ఇది ఓన్లీ మాంసపు పిండం మాత్రమే ఇక్కడ శ్రోత్రం జిహ్వా ఘ్రాణం నేత్రం అని అంటున్నారు దే ఆర్ నాట్ మాంసపు పిండం కాదు లోపల ఇంద్రి ఇంద్రి ఈజ్ డిఫరెంట్ మాంసపు పిండం ఈజ్ డిఫరెంట్ బాగా చూడండి ఇదేంటి ఇయర్ లోబ్ ఇది బాగా చూడండి ఇది ఇయర్ లోబ్ దీంట్లో చిన్న డ్యామేజ్ అయినా ఓకే నో ప్రాబ్లం కానీ దీంట్లో శబ్దం వెళుతుంది చూసారా ఈ శబ్దం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఆ శబ్దము శబ్ద తరంగము మీ లోపలికెళ్ళి వేవ్స్ ఇవి ఆ వేవ్స్ లోపలికెళ్ళి టచ్ అవుతుంది దేన్ని అక్కడ ఒక బాడీ ఉంటుంది చిన్న బాడీ దాంట్లో ఇయర్ డ్రమ్ ఉంటుంది దాన్ని తగిలి అది వైబ్రేట్ అవుతుంది ఆ డ్రమ్ ఆ వైబ్రేట్ అయినప్పుడు ఈ సౌండ్ వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ అక్కడికి వెళ్ళి ఆ ఇయర్ డ్రమ్ని తగిలి లోపల శ్రోత్రేంద్రియం ఉంటుంది ఆ ఇంద్రియం ఆ వేవ్ని కన్వర్ట్ చేసి శబ్దంగా మీకు వినిపిస్తుంది లోపల దట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటుంది నేను ఇలా అనడమేంటి మీకు వెంటనే వచ్చేస్తుంటుంది అంత స్పీడ్గా ఉంటుంది రిసెప్టివ్ అది ఇప్పుడు నేను మాట్లాడితే ఎలాగైతే స్పీడ్గా ఇది క్యాచ్ చేస్తుందో ఇంతకంటే స్పీడ్గా మీలో ఆ శ్రోత్రేంద్రియం ఉంది వెంటనే క్యాచ్ చేసి కన్వర్ట్ చేసేసి ఆ తరంగాల్ని మార్చి శబ్దం కింద మీకు కన్వర్ట్ చేసి అందించేస్తూ ఉంటుంది కొంతమందికి స్లోగా వినపడుతుంది అందుకనే ఎన్న సొల్ల రేనకు బురీ మాటింగ్ అయిపోయింది బాడీ బోరుకు వచ్చేసింది ఇది ఇది ఇంజిన్ బోర్కి వచ్చేసింది ఇది సో యూ నీడ్ టు బోర్ దాట్ ఇక్కడ శ్రోత్రము అనంటే శృణోతి అనేన ఇతి శ్రోత్రం శ్రోత్రము అనంటే శృణోతి అనేన ఇతి శ్రోత్రం దేని ద్వారా మీకు ఈ తరంగము శబ్దముగా మారి లోపల స్ఫురణ కలుగుతుందో అది శ్రోత్రేంద్రియం దట్ ఈస్ కాల్ శ్రోత్రం అంటే దట్ ఈజ్ ఇంద్రియం బాగా ఇది ఇంద్రియం లోపల ఉంటుంది అలాగనే కళ్ళు ఉన్నాయి కదా నేత్రం ఇప్పుడు మిమ్మల్ని నేను చూశాను కదా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు ఈ బొమ్మ ఏదైతే ఉందో ఈ కన్ను నల్ల గుడ్డు చూసారా దాంట్లో నల్ల గుడ్డు కూడా కరెక్ట్ కాదు నల్ల గుడ్డుకి మధ్యలో చిన్న రౌండ్గా ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ కూడా కరెక్ట్ కాదు దాంట్లో ఒక స్పాట్ ఉంటుంది ఆ స్పాటే దీని అంతా క్యాప్చర్ చేస్తుంది చేసి లోపల ఒక స్క్రీన్ ఉంది బ్రెయిన్కి కంటికి మధ్యలో ఒక స్క్రీన్ ఉంటుంది దాన్ని రెటినా అంటారు ఆ రెటినా మీద ఈ క్యాప్చర్ చేసినటువంటి దీన్ని లెన్స్ అంటారు దీన్ని ఇది లెన్స్ అసలు లెన్స్ ఇది ఈ లెన్స్ దెబ్బతింటే ఇంకేం కనపడదంత కెమెరాకి లెన్స్ ఉంటుంది కదా సేమ్ వే ఇది లెన్స్ అనమాట మీకు ఎంత అద్భుతమైన ప్రక్రియ చూడండి ఈ లెన్సు పిక్చర్ని క్యాప్చర్ చేసి లోపలికి తీసుకెళ్లి ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి ఆ స్క్రీన్ మీద పిక్చర్ పడుతుంది పడినప్పుడు ఆ పిక్చర్ నుంచి మళ్ళీ ఒక నర్వు లోపలికి వెళ్ళి బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది ఆ పిక్చర్ని ఆ బ్రెయిన్కి ఆ నర్వు తీసుకెళ్లి చేయిస్తుంది స్వామీజీ హి స్వామీజీ ది హిస్ సో అండ్ సో ది హిస్ సూర్యనారాయణ ది హిస్ సుబ్రహ్మణ్యం ది హిజ్ సుబ్బారావు ది హిజ్ లక్ష్మి ది హిజ్ గోమతి ది హిజ్ పార్వతి ది హిస్ సరస్వతి ఇవన్నీ ఎలాగా ఇంత జరుగుతుంది ప్రాసెస్ అంటే నేత్రం అంటే అర్థం ఏంటనంటే నియతే అనేన ఇతి నేత్రం నియతే అంటే లోపలికి ఆ బొమ్మని తీసుకెళ్ళి ఆ బొమ్మ యొక్క రూపాన్ని బుద్ధిలోకి తీసుకెళ్ళిపోతుంది బుద్ధికి స్ఫురింపజేస్తుంది బాగా చూడండి దిస్ ఈజ్ నాట్ నేత్రం నేత్రం అనేది లోపలుంది నియతే netram ఇది నేత్రం ఇది భౌతిక నేత్రం చర్మచక్షు అంటారు లోపలు ఉండేది అసలైనటువంటిది లోపల process ప్రాసెస్ Ikka ఇక జిహ్వా nalika నాలిక జిహ్వా అంటే enti హ్వయతి రసవద్ వస్తు ఇది జిహ్వా అంటే మీకు జిహ్వా గురించి చెప్పాలి అని అంటే ఈ నాలిక కాదు జిహ్వా ఇప్పుడు మీకు చెప్తాను జిహ్వా అంటే ఎలా ఉంటుంది జిహ్వా రసనేంద్రియాన్ని జిహ్వా అంటారు అదేం తెలుసా దిస్ ఈజ్ గోళకం మాంసపు పిండం మాత్రమే ఓ జారుడు వల్ల అసలు రసనేంద్రియం ఏమిటో మీకు చెప్తాను మీకు అది అనుభవం చేయిస్తాను ఇప్పుడు మంచి ఇడ్లీ వేడివేడిగా దింపి ఒక ప్లేట్లో సాంబార్ పోసి దండిగా సాంబార్ పోసి మంచి బాగా రుబ్బి అంతా వేసి సాంబార్ వేసి ఆ ఇడ్లీ అందులో వేసి మంచి వడ స్పెషల్ వడ అలా తయారు చేసి వేడిగా అది వేసి అలా స్పూన్తో అలా ముక్కలు చేసి అలా తింటూ ఉంటే ఎలా ఉంటుంది స్వామి అంటున్నారు కదా ఎక్కడైతే రసం ఊరుతూ ఉందో దేని స్ఫురణ వల్లైతే రసం ఊరిందో దట్ ఈజ్ రసనం దట్ ఈస్ జిహ్వా హయతి రసవద్వస్తు అంటే అది ఆహ్వానిస్తుంది హయనం అంటే కావాలి ఇప్పుడు మనం అడగక్కర్లేదు ఏదైనా వాడికి చూపించాం మాతో బ్రహ్మచార్య ఒకటి ఉన్నాడు వాడికి మీరేం అడగక్కర్లేదు ఏదైనా భోజనం తయారైపోయిన తర్వాత తీసి ఓపెన్ చేస్తుంటేనే వాడికంటే పుల్స్ అనమాట సో హయతి రసవద్ వస్తు రసనం అంటే ఎక్కడైతే రసాలు ఉత్పత్తి అవుతున్నాయో దేనివల్ల అవుతున్నాయి రసాలు ఉత్పత్తి నేను తనతో తానుగా ఉత్పత్తి అయిపోతూ ఉంటుందా నా ఆలోచన కలిగితే రసం ఉత్పత్తి అవుతుంది అంతేనా కాదా స్ఫురణ రాగానే ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు సపోజ్ నీకు మంచి ఆవకాయ్ మామిడికాయ ఆవకాయ ఉంది మంచి ఆవకాయ వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపారు అనుకోండి ఎలా ఉంటుంది ఇక్కడ తమిళనాడులో రసం ఊరదు ఇక్కడ సాంబార్ సాంబార్ అంటే అంత రసం ఊరుతుంది బా మీకు వస్తువు గుర్తుకొచ్చింది అనుకోండి నాలుగు తడిచిపోతుంటుంది అని అనిపిస్తుంటుంది ఎందువల్ల అది కాబట్టి రసన ఇంద్రియం అంటే అది చూడండి గుర్తుపెట్టుకోండి నాలిక బుద్ధికి కనెక్ట్ అవ్వదు ఈ చెవి బుద్ధికి కనెక్ట్ అవ్వదు ఈ కన్ను బుద్ధికి కనెక్ట్ అవ్వదు కానీ నేత్ర ఇంద్రియం బుద్ధికి కనెక్ట్ అవుతుంది కర్ణ ఇంద్రియం బుద్ధికి కనెక్ట్ అవుతుంది రసనేంద్రియం బుద్ధికి కనెక్ట్ అవుతుంది ఈ ముక్కు బుద్ధికి ఏం కనెక్ట్ అవ్వదు ఇది ముక్కు బయట ఉంది కానీ ఘ్రాణ ఇంద్రియం బుద్ధికి కనెక్ట్ అవుతుంది అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా బుద్ధికి కనెక్ట్ అవుతున్నాయి ఆ బుద్ధికి బయట ఇంద్రియ విషయాలని వీటి ద్వారా అందజేస్తూ ఉంది కదా శ్రోత్రం శబ్దజ్ఞానం నేత్రం దృశ్య జ్ఞానం జిహ్వా రసన జ్ఞానం రసజ్ఞానం ఈ ఈ ఘ్రాణం ఏంటి ఘ్రాణం ఇదేంటి దీని ఏమంటారు ఘ్రాణం అంటారు ఏమిటి ఘ్రాణంతో ఏం చేస్తారు ఇక్కడ అంటారు జిఘ్రతి అనేన ఇతి జ్ఞా ఘ్రాణం జిఘ్రతి అంటారు అంటే ఏంటి పీల్చడం స్వీకరించడం ఇలాగా ముక్కుతోటి ఎలా పీల్స్తాం కదా వాసన దాన్ని ఘ్రాణం అంటారు జిగ్రతి అనేన ఇతి ఆ వాసన ఇలా తీసుకోగానే ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఇంద్రియాలు బయట ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ మంచి సంగీతం పాడుతున్నారనుకోండి సంగీతం పాడుతున్నప్పుడు మీరు కళ్ళు తెరిచిపెట్టి అలా వినాలి కదా అలా వినరు ఏం చేస్తారు అంటారు కళ్ళు మూసుకొని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారంటే సి దిస్ ఇయర్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ యు ఆర్ ది ఎంజాయర్ నేనెక్కడున్నాను అహం వృత్తి ఆ అహం వృత్తికి బుద్ధి అనేటువంటి వాడు పనివాడు ఆ బుద్ధి ఇంద్రియాలకి హెడ్ వాడు ఆ ఇంద్రియాలు ఈ వీటి అన్నింటినీ వ్యాపించి బయటి నుంచి ఒక విషయానుపసేవతే మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం ృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయా శ్రోత్రం చక్షుస్పర్శనం అధిష్టాయన విషయాను విషయాన్ ఎలాగా ఇప్పుడు తిరుపతి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు అలా చూసి చూస్తూ ఉండరు స్వామి గోవింద నారాయణ ఇంక ఇవంతా లోపల జరుగుతూ ఉంటుంది మీరు బయట చూడరు బికాస్ విషయం బయట నుంచి అయినా దాని ఉప సేవనం ఎక్కడా లోపల ఎవరు నేను ఇంకా నాకు ఇంద్రియం ఇది అక్కర్లేదు ఇది మూసేస్తాను ఇంద్రియం కూడా వద్దు మూసేస్తాను బుద్ధి కూడా వద్దు తీసేస్తాను జస్ట్ నేను విషయీ అండ్ విషయం దట్స్ ఇట్ ఆ రెండే అనుభవం అక్కడ ఇంకా మిగతా ఏమీ లేదు అలాగనే ఇప్పుడు మీకు మంచి స్వీట్ ఒకటి ఇచ్చాను అనుకోండి ఒక ఫేమస్ స్వీట్ గులాబ్ జామ్ చాలా బాగా తయారు చేసి గులాబ్ జామ్ పెట్టామనుకోండి ఇలా నోట్లో పెట్టగానే అని తింటాడు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తాడు ఈ పదార్థం నిమిత్తం కానీ లోపల అనుభవం వాడు విషయీ విషయం అవి అనుభవం పొందుతూ ఉంటాయి అర్థమైందా చల్లటి నీళ్ళు ఇచ్చాను బాగా దప్పికగా ఉంది అలా నోట్లో పోసుకున్నారనుకోండి ఏమైపోతుంది ఈ గ్లాసుని మర్చిపోతారు నీళ్లని మర్చిపోతారు చల్లదనాన్ని మర్చిపోతారు తాగేదాన్ని మర్చిపోతారు ప్రపంచాన్ని మర్చిపోతారు విషయ అండ్ విషయం అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతామధ్యస్య అలా కలిసిపోయి అక్కడ విషయానుపసేవతే ఏం జరుగుతుందో అర్థమైందా ఇప్పుడు మీకు సో ఆ అహం వృత్తి ఇంద్రియాలని వాడుకుని బుద్ధి ద్వారా ఇంద్రియాలని వాడుకుని ఇంద్రియాలన్నీ శరీరం అంతా వ్యాపించి ఈ శరీరంతో ప్రపంచంలోకి వెళ్ళి దాంట్లో ఆయా విషయ వాసనల్ని విషయాలని ఈ గోళకాల ద్వారా తీసుకుని ఆ ఇంద్రియాల లోపలికి తీసుకెళ్ళిపోతే ఈ గోళకాలు కట్టయిపోతున్నాయి అంతే కదా గోళకాలన్నీ కట్టైపోతున్నాయి ఇప్పుడు చూడండి ఏదైనా ఒక మెత్తని వస్తు ఉందనుకోండి అది ఇచ్చామనుకోండి వాడల ముట్టుకుని అబ్బా అంటాడు కళ్ళు మూసేస్తాడు ఎందుకు చెప్పండి అంటే ఇంకా వాడికి దాంతో అక్కడ అది ఏమిటి వస్తువు పక్కన పెట్టండి ఆ స్పర్శ ఉందే ఆ స్పర్శ లోపల ఒక విషయాన్ని ఉత్పత్తి చేసి విషయని ఆనందపరుస్తూ ఉంది ఇక తలగడ సెకండరీ లోపల పొందుతూ ఉన్నాడు వాడు కాబట్టి నిజమైన అనుభవం ఎక్కడుంది లోపల బయట కాదు అందుకనే ఆయన అంటారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం య్రయాక్షాత్ కురు ప్రబోధ సమయే స్వాత్మానేవా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి ఇది ఇది ఒక్కటి మీరు వినాలి ఇక్కడ ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్రం చక్షు జిహ్వా రసనం గ్రాణం ఈ ఐదు ఇంద్రియాలు ఐదు విషయాల్ని లోపలికి తీసుకొస్తాయి తీసుకొచ్చిన తర్వాత ఈ విషయాలు దేని నుండి వచ్చిందో ఆ పదార్థం మనకు వద్దింక ఈ గోళకము వద్దు పదార్థము వద్దు గోళకము లేదు ఇప్పుడు లోపలికి విషయం వెళిపోయింది ఇంద్రియం ద్వారా వెళ్ళిపోయింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంద్రియం కట్టైపోతుంది విషయం ఉండిపోతుంది విషయం కూడా విషయితో మమేకమై అక్కడ ఆనందాన్ని పొందుతూ ఏకమై ఉంటుంది ఇలా కొంతసేపు అనుభవం ఈ కొంతసేపు అనుభవం అవగానే ఏమైపోతుంది తాత్కాలికం కదా ఇది ప్రాపంచికం కదా తాత్కాలికంగా అందుకనే దీని జగత్ అన్నారు అందుకనే శంకర్ శంకరులు కృష్ణుడు కూడా ఈ జగత్తుకి ఈ లోకానికి ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు ఏమిటి తెలుసా ఈ లోకము భగవద్గీతలో మీరు చూస్తే శ్రీకృష్ణుడు కూడా లోకానికి ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు భగవద్గీతలో చెప్పండి రెండు డెఫినేషన్ ఇచ్చారు లోకానికి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం లోకానికి రెండు డెఫినేషన్లు ఇచ్చారు అనిత్యం ఒకటి రెండోది అసుఖం అసుకం కాదు ఈ లోకమంతా సుఖమే దుఃఖం ఎక్కడుంది చెప్పండి ఎక్కడ ఒకవేళ ఎక్కడైనా దుఃఖం ఉంటే పరమాత్మ దుఃఖితుడైపోతాడంతే సత్యం జ్ఞానం ఆనందం ఇది సచ్చిదానందం ఈ లోకమంతా అంతే కదా మీరు మీకు శ్లోకం గుర్తుందా ఏమిటి ప్రపంచం అంటే అస్తి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తోద్వయం పరమాత్మ యొక్క స్వరూపము అస్థి భాతి ప్రియం అంటే సత్ చిత్ ఆనందం నా రూపం జగత్తు యొక్క భావం అంటే మాయాభావం కాబట్టి నామరూపాలు అస్థిభాతి ప్రియంతో కలిస్తే ఇదిగో పరిపూర్ణ ఆనంద నామరూపాలు అస్థిభాతి ప్రియంతో కలిస్తే ఆయన నామరూపాలు అస్థిభాతితో కలిస్తే ప్రియంతో కలిస్తే మైకు అంటే ఇన్ దిస్ క్రియేషన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ పర్పస్ టు సర్వ్ ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది ప్రయోజనం లేనిదే ఏదీ లేదు ప్రతిదీ దాని యొక్క పర్పస్ ఉంది పర్పస్ అంటే ఏంటి ఆనందం ఇప్పుడు ఈ పని చేస్తే నాకు ఆనందం ఈ వాచ్ పని చేస్తుంది పర్పస్ సర్వ్ అవుతుంది ఆనందం ఈ పేపర్ వెయిట్ నాకు పర్పస్ సర్వ్ అవుతుంది ఐఎమ్ హ్యాపీ పర్పస్ సర్వ్ అవ్వడం అంటేనే హ్యాపీ అని అర్థం ఇఫ్ ఇఫ్ ఇట్ డజన్ సర్వ్ ఇట్స్ పర్పస్ దెన్ ఇట్ ఈజ్ అన్ కదా కాబట్టి ఆ ప్రయోజనం ఉంది ప్రతి దానికి కుర్చీ దాని ప్రయోజనం అది ఆనందాన్ని ఇస్తుంది ఈ బల్ల ఆనందాన్ని ఇస్తుంది ఈ మూత ఆనందాన్ని ఇస్తుంది ఫ్యాన్ ప్రతిది ఆనందాన్నిస్తుంది దట్స్ వై ఐ డిఫర్ విత్ బుద్ధ లోకం దుఃఖం దుఃఖం ఇట్ ఈజ్ రాంగ్ లోకం ఈస్ సుఖం సుఖం సుఖం బుద్ధ ఈస్ రాంగ్ లోకం అంటేనే సుఖం ఆనందం ఇదంతా పరమాత్మ నిండి ఉన్నాడు ఈశావాస్యం ఇదం సర్వమెత్కించ జగత్యాం జగత్ ఇదంతా పరమాత్మమయమై ఉంది పరమాత్మ అంటే ఆనందం లోకంలో ఆనందం లేనిది ఒకటి చూపించండి లోకంలో సుఖం లేనిది ఒకటి చూపించండి ఏది వెతికినా సుఖమే కానీ శ్రీకృష్ణుడు అనిత్యం అసుఖం అన్నారు మరి ఎందుకన్నారు అంటే బాగా చూడండి లోకం అసుఖం కాదు లోకంలో ఒకదాన్ని ఏదో తెచ్చుకున్నాం అనుకోండి ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి అది అనిత్యం బికాస్ ఇట్ ఈస్ అనిత్యం దేర్ ఇట్ ఈస్ అసుఖం అది శాశ్వతంగా ఉంటే సుఖమే స్వామి గివ్ మీ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మీరు నా ప్రవచనం వింటూ ఉన్నారు కదా వింటూ ఉండగా వింటూ ఉండగా సపోజ్ అనుకోకూడదు అమంగళం నశ్యత కరెంట్ పోయింది అనుకోండి మీరు ఏమంటారు ఏమిటో అంటారు మాట్లాడుతూ ఉన్నది మీకు ఆనందంగా ఉంది కట్టయింది అనుకోండి ఏమైపోతుంది అసుఖం అసుఖం అంటే ఏంటి అసౌకర్యం అని అర్థం ఇన్కన్వీనియన్స్ అని సుఖం అంటే ఏంటి కన్వీనియంట్గా ఉంది కంఫర్టబుల్గా ఉందని అర్థం అర్థమైందా టీవీలో మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీ దాంట్లో వాడు బౌలింగ్ వేస్తున్నాడు బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ సెహవాగా ఆడుతున్నారనుకోండి ఆ బౌలర్ వస్తున్నాడు వచ్చి ఇలా విసిరేలోపు కరెంట్ పోయింది అనుకోండి ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఈజ్ రెడిక్లెస్ people ఇంకా మొత్తం వాళ్ళని ఆ మినిస్టర్స్ ని వాళ్ళని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని గవర్నర్ ని ప్రెసిడెంట్ అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటాం మళ్ళీ కరెంట్ వచ్చిందనుకోండి వాళ్ళందరినీ మర్చిపోతాం మళ్ళీ చూస్తుంటాం అనిత్యం బికాస్ దేర్ ఫోర్ అసుకం ఏమీ లేదు బికాస్ ఇట్ ఈస్ అనిత్యం దేర్ ఫోర్ అర్థమైందా ఇప్పుడు నేనున్నాను ఈరోజు మీ అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తాను రేపు అనిపించకపోవచ్చు బికాస్ రేపు నేను ఇలానే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అలా ఉండకపోవచ్చు ఉండనప్పుడు మీకు ఇన్కన్వీనియంట్ సో దేర్ ఇట్ ఇస్ ఆల్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం బాగా గుర్తించవలసింది ఈ లోకంలో నుండి విషయాలు వస్తున్నాయి కదా ఈ విషయాలన్నీ లోపలికెళ్ళి విషయతో మమేకమైపోయి అలా ఒక సుఖాన్ని పొందుతూ ఉంటుంది దీన్ని సుఖము అంటారు బాగా ఆలోచించండి నేను ఇప్పుడు మీకు ఒక గొప్ప ఒక ఒక చిన్న ట్విస్ట్ ఒకటి రాబోతుంది అందుకనే చెప్తున్నాను అహం వృత్తి బుద్ధిని ఉపయోగించి ఏం కావాలో డిటర్మిన్ చేసుకుని ఆ బుద్ధికి సిగ్నల్స్ ఇచ్చి ఆ బుద్ధి ఇంద్రియాలకి సిగ్నల్స్ ఇచ్చి ఇంద్రియాలన్నీ ఈ గోళకాలకి శరీరానికి వ్యాపించి బయటికి వెళ్ళి విషయాల్ని తీసుకుని లోపలికి వచ్చి ఆ పదార్థం బయట కట్ అయిపోతుంది గోళకం కట్ అయిపోతుంది ఇంద్రియము ప్లస్ విషయము విషయ అనుభవము ప్లస్ ఇంద్రియము రెండూ కలిపి బుద్ధితో లోపలికి వెళ్ళి అహం వృత్తి దగ్గరికి వెళ్లేటప్పటికి ఈ ఇంద్రియము పడిపోతుంది విషయం యొక్క పదార్థము పడిపోతుంది అన్ని కట్ అక్కడ ఏంటవుతుంది విష విషయం రెండు ఒకటై ఒక స్థితిని పొందుతూ ఉంటుందిమోదం ఆ వృత్తులతో ఆనందంగా That is is is called called Sukham. Sukham? Sukham. Why it is called sukham? Because sukham, Therefore it Because Therefore vritti vritti kanuka rahityam హిత్యం తాను తానుగా ఉండేటప్పుడు పొందేదాన్ని ఆనందం అంటారు ఆనందో బ్రహ్మే దివ్య ఆనందాధ్యే విమాని భూతాన్ని విన్నారా అంటే నేనుగా వ్యక్తమైనప్పుడు నా వ్యక్తత్వానికి బుద్ధి అపేక్ష లేదు ఇంద్రియ అపేక్ష లేదు దేహ అపేక్ష లేదు అపేక్ష లేదు అన్య వస్తు అపేక్ష నాస్తి స్వరూప ప్రకాశానికి అన్య వస్తు అపేక్ష న విద్యతే ఇంకా ఆ స్వరూప స్థితిలో నేను పొందేదేమిటి దాని యొక్క రిఫ్లెక్షనే నిద్రలో మనం చూసుకుంటాం అక్కడ ఏ వస్తువు ఉండదు ఏ ఇంద్రియం ఉండదు దేహం ఉండదు ఉండదు కానీ ఎలా హాయ్ ఇంకా వర్ణించలేం దాన్ని దేంతో పోల్చలేం బికాస్ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు నేనే ఆనందమై స్వరూపమై ప్రకాశిస్తున్నప్పుడు ఈ సుఖ అపేక్ష కాబట్టి నా శ్రోత్రం నిహ్వా నఘ్రాణ నేత్రం నాకు నాది కాదు బికాస్ నేనెవరిని ఆనంద స్వరూపమై ప్రకాశిస్తున్నాను నేను ఆనందమై ప్రకాశిస్తూ అల్పమైన వీటి మీద ఆధారపడి నేను మళ్ళీ ఇది ఉంటే బాగుంటుంది అది జరిగితే బాగుంటుంది ఇలా ఉంటే హిట్స్ ఆల్ నథింగ్ అర్థమైందా నేను నేనై ఆనందవరూపమే ప్రకాశిస్తున్నప్పుడు నాకు ఇంద్రియ అపేక్ష లేదు దేహ అపేక్ష లేదు వస్తు అపేక్ష లేదు దేని అపేక్ష లేదు నేను నిరపేక్షకమై ఆనంద స్వరూపమై ఉన్నాను ప్రకాశిస్తున్నాను ఆ స్థితిని పొందేందుకు నాకు ఏది అక్కర్లేదు ఈవెన్ బుద్ధి అక్కర్లేదు చిత్తం అక్కర్లేదు అహంకారం అక్కర్లేదు అహం వృత్తి కావాలా వృత్తి కూడా అక్కర్లేదు అందుకనే ఆ స్థితిలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచత్ర జిహ్వా న్రాణ నేత్రం నాకు లేదు ఇంకా ఇప్పుడు ఇంకా మూడోది మూడో లైన్ న వ్యోమ భూమి న తేజో నవాయు ఈయనంటారనమాట వ్యోమ అంటే ఆకాశం వ్యోమ శబ్దానికి అర్థం ఏంటి వ్యోమం ఏంటి అర్థం వ్యయతీతి వ్యోమ వ్యోమన్ అంటే ఏంటి అర్థం అంటే వ్యయతి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు దానికి ఆకాశం అని పేరు ఆకాశం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు స్పేస్ అంటారు స్పేస్ అంటే అర్థం ఏంటి స్పేస్ అంటే అర్థం ఏంటి మామూలుగా స్థలం స్థలం అంటే అర్థం ఏంటి ఖాళీ ఖాళీ అంటే అర్థం ఏంటి అక్కడ ఏమీ లేదు అని అర్థం ఏమీ లేదు అని అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్ దట్ ఈస్ కాల్డ్ స్పేస్ ఆకాశం అంటే ఏంటి అవకాశ ప్రదాతృ ఆకాశ అవకాశ ప్రదాతృ అంటే ఇప్పుడు ఎవరో నేను ట్రైన్లో కూర్చున్నాను ఏమండి అక్కడ ప్లేస్ ఉందా అన్నారు ఇంకా అవకాశం వెళ్ళా ఇంకా ఒక ఇక్కడ అవకాశం లేదండి కూర్చునేదానికి అంట ఏమీ లోపల కూర్చునేదానికి అవకాశం ఉందా ఆ అవకాశం లేదు లోపల అవకాశం లేదు అంటే అర్థం ఏంటి ఆకాశం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫీల్ంగ్ సో అవకాశ ప్రదాతృ ఆకాశ స్పేస్ అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్ దట్ ఈస్ కాల్డ్ స్పేస్ కాబట్టి ఆ స్పేస్ ఎక్కడుంది వ్యోమం అంటే అంతటా వ్యాపించి ఉంది ఆకాశం ఆకాశమే సర్వగతం ఆకాశం సౌక్ష్మ్యాం సౌక్ష్మ్యం అది సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉంది ఆకాశం కదా నచ్చ వ్యోమ నేను ఆకాశం కాను ఏంటండి ఆకాశం నేను ఎలా అవుతాను ఆయనకు చెప్పాలా నేను ఆకాశం చెప్తాను మీకెందుకు భూమిహి నేను భూమిని కాను తేజ అది కాను జలం అది కాను వాయు అది కాను ఏమిటి స్వామీజీ మనస్సు అంటే నేను ఓకే కాదన్నారు సాధన చేస్తాం బుద్ధి అంటే నేను అనుకుంటున్నాను నా దగ్గర ఉంది కాబట్టి సాధన చేస్తాను కాదంటాను చిత్తము నేను కాదంటాను అహంకారము నేను కాదంటే ఒప్పుకుంటాను శ్రోత్రము జిహ్వా ఇవన్నీ నేను కాదంటే ఒప్పుకుంటాను ఆకాశం నేను కాను వాయువు నేను కాను జలం నేను కాను భూమి నేను కాను అగ్ని నేను కాను అంటే అయ్యి నేను కాను కదా ఎందుకు అది నేను కానని చెప్పాలి ఎస్ ఎందుకు చెప్పాలి ఆయన కానీ మెంటలా అయినా కీల్పాకం నుంచి వచ్చారా ఆయన ఏమన్నా ఎందుకు చెప్తారాగా ఎస్ ఆకాశం నేనయి వాయు నేనే అంటే ఈ శరీరం అంతా ఎలా తయారైందని అంటే పంచభూతాత్మకం శరీరం అందుకని దీనికి పేరు పాంచభౌతిక దేహం అంటే పంచభూతేభ్య జాతం శరీరం పాంచభౌతికం ఈ శరీరము ఫైవ్ పార్ట్నర్స్తో రన్ అవుతుంది ఈ బాడీ ఈ షో అంతా లైఫ్ అనే షో దేంతో రన్ అవుతుంది ఐదుగురు పార్ట్నర్స్ ఎవరు ఆకాశం ఫస్ట్ పార్ట్నర్ ఎయిర్ సెకండ్ పార్ట్నర్ ఫైర్ మూడో పార్ట్నర్ వాటర్ ఫోర్త్ పార్ట్నర్ భూమి ఐదో పార్ట్నర్ అందుకనే మీరు చూడండి ప్రాణం పోతే ఒక వ్యక్తికి ఇవన్నీ కనపడతాయి మనకు ప్రాణం పోయింది అన్నా అంటే ఆక్సిజన్ ఎయిర్ ఒక పార్ట్నర్ పోయాడు ఒక పార్ట్నర్ పోయాడు ఫైర్ శరీరం అంతా చల్లబడిపోతుంది ప్రాణం పోగానే అందుకనే కాళ్ళ దగ్గర అరికాయల దగ్గర ఇలా రాస్తుంటారు వాళ్ళు నిలబడి అంటే ఫైర్ పోయాడు రెండో పార్ట్నర్ పోయాడు ఇప్పుడు వాటర్ బాడీ అంతా కూడా అలా వదిలేస్తే బల్జ్ అయిపోతుంది అలా బల్జయ్యి బల్జెయి బల్జయ్యి అలా పిగిలిపోయి అలా విడిపోయి ఆ రసం అంతా నీళ్ళంతా బయటికి వెళ్ళిపోతుంది వాటర్ వాడొక పార్ట్నర్ ఇక బాడీలో ఫ్లెష్ ఉంటుంది చూసారా బోన్స్ ఉంటాయి చూసారా ఇదంతా భూమి అందుకని అది భూమిది కాబట్టి భూమిలో వదిలేస్తే అలాగా ఆ భూమి దాన్ని కొరుక్కొని కొరుక్కుని తినేస్తుంది సో ది హీస్ భూమి ఎర్త్ అందుకనే ఒకసారి ఒక అతను అందరూ కూడా వాళ్ళ భార్య అంటుంది మా నా ముగుడు అంటుంది వాళ్ళ అమ్మ అంటుంది నా కొడుకు నా కొడుకు తర్వాతనే నీకు మొగుడు సో వీళ్ళిద్దరూ గొడవ ఉంటే కోర్టులో పెట్టారు కోర్టులో పెడితే జడ్జికి అర్థం కాలేదు నిజమే ఇప్పుడు భార్య నా భర్త అంటుంది ఈవిడే నా కొడుకు అంటుంది అప్పుడు భూమి ఎందన్నం ఎరి ఎందన్నం అంటే భూదేవి అంటుంది ఏమ్మ నువ్వు నాది నాది అంటున్నావు ప్రాణం పోతే పెట్టుకుంటావు అని ఇంట్లో పెట్టుకో తీసుకొచ్చి నాకు పడేస్తావు అప్పుడు నేనే తీసుకోవాలి ఎరి ఎందెన్ను నరి పోరుం పోరుం ఎందుదా నెంగుం నరి నరి అంటే ఏంటి నక్క ఎరి అంటే నెరుపు మంట మనం తీసుకెళ్ళి అడవిలో పడిపోయాడు అనుకోండి ఎవరికి తెలియకుండా నక్క పీక్కుని తింటుంది ఒకవేళ మన మనకు తెలిసిపోయాడనుకోండి మనం తీసుకెళ్లి ఏం చేస్తావు అగ్నిలో దహనం చేస్తాం లేదా ఖననం చేసి భూమిలో పెడతాం కాబట్టి వీడు మా నీకే సంబంధం కాదు వీళ్ళందరికీ సంబంధం సో హి హాస్ టు బి డివైడెడ్ ఇన్ పార్ట్ పార్ట్ పీస్ పీసా పన్నీ కొడుకు ఓరో పొండాటికి ఒక పీస్ తాయికి ఒక పీస్ ఎరికి ఒక పీస్ నరికి ఒక పీస్ భూమికి ఒక పీస్ ఎల్ పీస్ కొడతా ఇవన్ ఎన్ను నో పీస్ దట్స్ వై స్వామి నో పీస్ ఎలా పీసూ పోయా శాంతి లేదు ఏముంది భ్రాంతి ఉంది కావలసినంత భ్రాంతి ఉంది దాట్ ఇస్ శాంతి లేదు ఎర్ఫోర్ ఇక్కడ నచ్చ వ్యోమ భూమి నా తేజో న వాయు అని అంటే ఈ పాంచభౌతికమైన దేహం ఉందే పంచభూతాలతో నడుస్తూ ఉంది ప్రాణం పీల్చుకుంటున్నాం గాలి తాగుతూ ఉన్నాం సూర్యరశ్మి ద్వారా లోపల వేడి తయారవుతూ ఉష్ణం తయారవుతూ అగ్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత కాబట్టి లోపల ఉంది భూతత్వం ఉంది ఆకాశతత్వం ఉంది ఇదంతా పంచభూతాల వల్ల ఈ శరీరం ఉంది కాబట్టి శంకర్లు అంటున్నారు ఈ శరీరము నేను కాను పంచభూతాలు నేను కాను అంటే అర్థం ఏంటి నేను శరీరం కాను చూడండి ఇక్కడ ఐ ఆం నే శరీరా నార్ శరీరీ రెండూ నేను కాను అర్థమైందా నేదర్ శరీరము నేను కాను ఆల్సో ఐ హాట్ శరీరీ నేను కాను శరీరము నేను కాను అందుకనే భగవద్గీతలు చాలా అద్భుతంగా చెప్తారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి క్షేత్రం అంటే ఏంటి క్షతాత్ పతనాత్తి క్షేత్రం పదమూడో అధ్యాయం భగవద్గీతలో చాలా అద్భుతంగా వస్తుంది ఇది ఒక క్షేత్రం ఇది శరీరం ఇదం ే క్షేత్రమిో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ ఎవడైతే ఇది క్షేత్రము అని గుర్తిస్తాడో వాడు క్షేత్రజ్ఞ వాడు శరీరీ అప్పుడు మనం అనుకుంటాం అయితే స్వామి నేను శరీరం కాదు బట్ శరీరీ ఏమో మనకు డౌట్ వస్తుంది యహే శరీరీ you యు ఆర్ నెన్ శరీరీ దెన్ హు ఆ మై స్వామి chidananda చినందరూప shivoham shivoham